కొద్దిసేపు సమయం చెప్పుదాం అది కేపం చేస్తాను స్తోత్రం ప్రభా పరశుద్ధి రి మదనాలైన తీసయ్యా ప్రభా ఇక వాతావరణం మీ అదుపులోకి తీసుకోమని ప్రార్థిస్తున్నాం ప్రభా ఇది మీరు కల్పించింది కాబట్టి నైన్ మీ యొక్క మహిమారదాగానే వాతావరణం నిలబెట్టుకోమని ప్రార్థిస్తున్నాం ప్రభావి ఎంతో కాలంగా ఎదురుదీస్తున్నా ఇక వర్షం తండ్రి అది వచ్చినప్పుడు మనుషులకు కయిష్ట మనిషి బలహీనత తండ్రి ఏది కావాలో ఏది కావద్దో వాడికి తెలియదు కానీ మేము మీ మీద ఆధారపడుతున్నాం ప్రభా మాకు ఏది ముఖ్యమైనదో మీకు తెలుసు కాబట్టి మీకే ఒప్ప చెప్తున్నాం మా భవిష్యత్తులు మీ చేతిలో సురక్షితంగా ఉన్నాయని కీర్తన కారుడు నలభై అధ్యాయంలో చాలా తేటగా చూపించింది ప్రభు అవి లెక్కకు మించినవి కాని మేము దేని విషయంలో చింతకుండా ముందు పోలసం ప్రభు ఈ లోకమంత భయం భయంతో నిండింది ప్రభా కానీ మీలో మేము దాగబడినాం తండ్రి అవును ప్రభ్వా ఈ యొక్క వైరస్ ప్రపంచం అంత విజృంభిస్తుంది మాకు మీరు చూపించారు మూడు నెలల క్రితమే మిలియన్స్ మిలియన్స్ చనిపోతారు కానీ అభిషేకం పొందిన వారిని ముట్టలేదని మీరు చూపించినారు ప్రభా కానీ మీరు ఆ యొక్క అభిషేకాన్ని మీరు ఇచ్చినారు పర్శుదాత్మ నడికి దాన్ని బట్టి మీకు వదనాలు నైనా అవును ప్రభా ఇది చీకట్లో సంచరించే తెగులు అని కీర్తనకారుడు తొంభై ఒకటో అధ్యాయంలో మాకు చూపించే తెగులు ఇది చీకట్లో ఉన్న వారినే పడుతుందని మీరు చూపిస్తున్నారు నాయన కానీ దురదృష్టం ప్రభావ కొంతమంది క్రైస్తవుడు దీనికి బలిహీన బలి అయిపోతున్నట్లు మేము చూస్తున్నాం ఈ రోజు ఆ నర్స్ తండ్రి క్రిస్టియన్ నర్స్ చనిపినట్లు మేము చూస్తున్నాం ప్రభా నిన్న అవును ప్రభా మీరు ఎందుకు వినిమిత్తం అనేది మేము ప్రశ్నిస్తలేదు ప్రభా ఒక దినం మీరు అవన్నీ మాకు బయలుపరుస్తారని మేము నమ్ముతున్నాం మాకన్ని తెలుసు అని కూడా మేము లేం ప్రభా మీ దగ్గర వచ్చి నేర్చుకోవాలనే ఆశతోనే మేమున్నాం ప్రభా ఇది ఎంత కాలమా అని మేము ప్రశ్నిస్తలేముదన కానీ మీరు మమ్మల్ని కాపాడుతారు భవిష్యత్తులో వరకు మీరాకరకు అని మాకు విశ్వాసం ఉంది ఆయన వాటిని మేం ప్రశ్నలు వేసేవారం కాదు నాయనా కాని ఎట్లా జీవించాలా అన్న ప్రశ్నఅైతే మేము ఇస్తున్నాం ప్రభావ ఏరీతిగా మీ కొరకు మేము జీవించాలా మా కుటుంబాలను ఏరీతిగా మీ కొరకు ఎత్తి పట్టుకోవాలనో ఆ ప్రశ్నలకి మాకు జవాబులు దయచేమని ప్రార్థిస్తున్నాం మరి విశేషంగా ప్రభావ సేవ జీవితంలో ఉంటుండగా అనేకులు ఈ ప్రశ్న గురించి అడుగుతున్నప్పుడు వారికి మేము ఎట్లా జవాబు ఇవ్వాలనో మాకు మార్గం చూపించమని ప్రార్థిస్తున్నాం అవును ప్రభా మీ బిడ్డలకి తప్పక మీరు చూపిస్తా అని ఆమోస్రంథాల మీరు మాతో మాట్లాడన కాబట్టి ఆ యొక్క వాక్యాలనే మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం మీ వాగ్దాలన్నీ నమ్మదగినవి కాబట్టి నేను ఆ వాగ్దానం సెలవిస్తుంటాను అబ్రా చేపట్ట వాగ్దానం గల పత్రికలుంది ప్రభావం చేసుకుంటున్నాం మా తను మాట్లాడండి మా జీతాలు సరిచేయండి ఏ రీతిగా మీ కొరకు జీవించాలి ఈ కాలం ముఖ్యంగా ఇది చీకటి కాలం భయంకరమైన కాలం ఇంతకు ముందు ఎవరు చూడని కాలం ప్రభా మా పూర్వీకులు ఈ కాలం చూడలేదు నాయన భవిష్యత్తులో తరాలు ఏం చూస్తారో కూడా కానీ మా కాలంలో ఇవి మీరు మాకు చూపిస్తున్నారు కాబట్టి వీటిని జాగ్రత్తగా పరిశీలించి మేము అన్నిటి చూపించాలా ప్రకటించాలా మీ తట్టు నడిపించాలా అటువంటి సేవా జీవితాలు మనం నడిపించడం విశ్వాసం బలపరచమని ఏనా ప్రార్థిస్తున్నాం తండ్రి దిలీప్ వాళ్ళ అత్తగారి ఎల్బీ నగర్ తర్వాత కదా ఎల్బీ నగర్ లోనే దేవుడు మనకు బయలుపరచేడు వాళ్ళ ఇంట్లో ఇదే రోజా ట్వంటీ టూ ట్వంటీ టూ ట్వంటీ సండే లాప్ సండే ఆ రోజు ప్రభుత్వం చూపించింది వైరస్ గురించి కదా మనకే ఎర్లీగా చూపించండి అందరికంటే కదా ఏ చర్చ చూపించలే ఏ చర్చ చూపించాలి మన గొప్ప చర్చ చెప్పుకుంటులేం మనం కానీ మనకు చూపించండు కీర్తల గ్రంథము తొంభై ఒకటో అధ్యయనం చూపించదని చూపించు సరే అది ఎక్కడి నుంచి వచ్చిందో చూపించిండు కదా చాలా మంది ల్యాబ్లలో తయారు చేసుకున్నారు మిలిటరీ తయారు చేసుకున్నారు ఆడకేళింది గబ్బిలకేళింది ఒకడు కుక్కల నుంచి వచ్చింది ఎక్కడ పిచ్చి పిచ్చిగా ఒడికి ఇష్టం వచ్చినట్టు వాడు మాట్లాడుకుంటారు మనకు చూపించండు ప్రభు ఇది సముద్ర భూగర్భంలోకి వచ్చింది ఒక జీవరాశి వచ్చిందనే అందుకు దానికి మందు దొక్కతలేదు ఎందుకు మందు కనిపెట్టలేకపోతున్నారు అవన్నీ నేను మీకు అంతా డీటెయిల్ గా చెప్పనవసం లేదు మీకు ఇంతవరకు బాగా తెలుసు ఎందుకంటే మీకే ఇంకా బాగా తెలుసు ఈ వైరస్ గురించి కాదంటరా మీకు అందరికి ఇంకా బాగా తెలుసు దాని గురించి ఎందుకంటే ఇరవై గంటలు దాని గురించే జపం చేస్తుంటే తెలవదా దాని గురించి విశేష దాని గురించి జపం చేస్తున్నారు కరోనా కరోనా కరోనా కాదంటారా మనము కరోనా కరోనా జపం చే కానీ నేమ్ ఏమి చూడదు అంత టైం ఉండదు అంత మైండ్ అసలే ఉండదు ఎందుకంటే పొద్దున్నేస్తే ఒక ఫార్టీ మినిట్స్ ప్రేయర్ లో దాని తర్వాత రెండు గంటలు మళ్ళా ప్రేయర్ లో బ్రదర్స్ తో పాటు కలిసి మళ్ళా అవకాశం వస్తాయి సాయంత్రం ప్రేయర్ లా ఇప్పుడు మట్టుకు నాకు ఎంత టైం దొరుకుతుందో ప్రేయర్ చేయడానికి ఒకప్పుడు దొరకకపోయాడు ఇంత ప్రార్థన ఒక ట్వంటీ ఫైవ్ థర్టీ ఇయర్స్ క్రితం నాకు ప్రేయర్ కి చాలా టైం దొరికేది ట్వంటీ ఫైవ్ థర్టీ ఇయర్స్ థర్టీ ఇయర్స్ క్రితం చెప్తున్నా చాలా టైం ఉండేది రాత్రి ఒంటి గంట రెండు గంటల వరకు ప్రేయర్ చేస్తే అరవై దర్శనాలు అన్ని చూసేట్టు నేను వరలోకపు దర్శనాలు దేవుడు సింహాసనం మీద కూర్చున్న దర్శనాలు శిలో మీద మరణిస్తున్న దృశ్యము నేను చూసినట్లు మోకాళ్ల మీద కూర్చొని చూసిన ప్రేయర్ ఎఫెక్ట్ అట్లా ఉంటుంది అన్నట్టు ఎంతగా ప్రేయర్ చేస్తుంటే అంతగా నీకు తెలిసిన నీ సరౌండింగ్స్ లో ఏం జరుగుతుందో కొన్నిసార్లు దేవతలు దిగువచ్చేస్తారు నీకు తెలుస్తుంది నీ పక్కన చేసేదని అమ్మో ఎవడో చేసి అదే రాత్రి నిద్రపోతుంటే గజ్జల శబ్దం అయితే తెలుస్తుంది మీ కాని రెక్కల శబ్దం నేను విన్నా అందుకు చెప్తున్నా రెక్కల శబ్దం విన్నాను కొన్నిసార్లు అయితే మోకాళ్ళ మీద ప్రార్థన చేసి ఉంటే తోసేస్తారు పడిపోతుంది వీటి నెలలో పడిపోని అనుకుంటావాడు నిజంగానే తోసేసినట్టుంటది ఏం చేస్తున్నా ప్రార్థన ఈ అనుభవాలు నాకే కాదు చాలా మందికి జరుగుతాయి అనేక సార్లు మీకు చెప్తా ఉంటా కదా ఒకసారి మేము అటు గిద్దలూరుకి వెళ్ళినాం ఈ లాక్డౌన్ కి ముందు జానవరి అనుకుంటా ఫిబ్రవరి జనవరి కరెక్ట్ జనవరిలో గిద్దలూరుకి వెళ్తే అక్కడ ఒక ఒక అమ్మాయికి చాలా భయంకరంగా మంత్రం చేసి పెట్టింది ఒక రెడ్లు అది ప్రార్థన చేసింటే చెప్పింది సైతాన్ ఆ బిడ్డలో ఉన్న దయ్యం మాట్లాడుతాం ఇంటర్మీడియట్ లో ఉన్నప్పుడు ఆ అమ్మాయికి మంత్రం చేసి ఇంటర్మీడియట్ ఆమె పీజీ అయిపోయింది ఇప్పుడు దగ్గర దగ్గర ముప్పై ఏళ్లు అంటే దగ్గర దగ్గర పదిహేను సంవత్సరాల నుంచి ఆమె దయముంది అంత పగడబాని చేసి పెట్టారు పెళ్లి కానియకుండా అమ్మాయి అయితే మీకు తెలుసు మనం ప్రార్థన పోయినప్పుడు వింత వింతగా ప్రవర్తిస్తూ ఉంటది కదా ఆ దయమున్న వ్యక్తి వింత వింతగా ప్రవర్తిస్తూ ఉంటాడు ఏం లేదు మంచిగానే ఉన్నట్టు ప్రవర్తిస్తూ ఉంటాడు మనం పోయినాక పిచ్చి పిచ్చిగా మనం ఉన్నప్పుడు మంచి హెల్దీగా నాకు ఏం ప్రాబ్లం లేదని అది మోసపు ఆత్మ నచ్చు ప్రార్థన మనకు తెలిసిపోతూ ఉంటుంది మనం మాట్లాడుతుంటే మంత్రం చాలా బాగా మాట్లాడుతుంటారు వాళ్ళ తల్లిదండ్రులు ఆశ్చర్యపోతా ఉంటారు ఏమైంది అమ్మాయి ఇంతవరకు ఇప్పుడు బాగుంది ఎన్నో ఉన్నాయి ఆమెలో ఎందుకంటే వాడు ఎవడైతే మంత్రం చేసాడో వాడు మంత్రం చేసి పక్కడబందీగా వీళ్ళేం చేసిండ్రు ఆ మంత్రం నుంచి విడుదల పొందారు అంతవరకు ఎక్కడెక్కడెక్కడో ఇంకో తక్కిన మంత్రంగానే జరిగిపోతే వాడు వీడు వాడు వీడు ఎన్నో పంపించారు అమ్మాయిలో ఎన్నో ఉన్నాయో ఒకటి గారు ఉండగా మనం ఏంటంటే ఒక్కసారి పోయించినాం అక్కడికి అంత దూరం అది ఎన్నో కొన్ని దగ్గర దగ్గర ఏడు వందల కిలోమీటర్ అట్లా మీ ప్రాంతం నుంచి అట్లా ఒంగోలు ప్రాంతం అంతా తిరిగి గిద్దలూరు నుంచి మేము మల్ల వచ్చేసినాం హైదరాబాద్కి అమ్మాయి ప్రార్థన చేసినాక అసలు నిద్రనే పోదంట ఆ రోజు ప్రార్థన చేసినాక ఆవలిస్తుంది బాగా పోయి నిద్రపోయింది చాలాసేపు నిద్రపోయిందంట తెల్లవారి వాళ్ళ మమ్మీ ఫోన్ చేసి అయితే నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే నెక్స్ట్ డే నైట్ అవర్ నా మీదకి వచ్చినాయి రాత్రి పండుకున్నప్పుడు అన్నీ వచ్చేసినాయి మీది మేమెంత ఫిఫ్టీన్ ఇయర్స్ మంచిగున్నా మేమే నువ్వొచ్చి మమ్మల్ని డిస్టర్బ్ చేస్తావా అని వచ్చి పడతాయి చూసిన సేవ ఈజీ కాదు సేవ ఏదో సండే చర్చ్ అనిపించి వేసి కలెక్షన్ చేసుకుని వర్షిప్ చేసుకుని వెళ్ళిపోవడం కాదు సేవ అంటే ఇవన్నీ ఎదుర్కోవాలా ఇవన్నీ ఎదుర్కోవాల సేవలో ఇప్పుడు మీకు ఒకసారి శిష్యులు ఆడుతుంటారు మీ నామం నా దయ్యం మనుషులు విడిచిపెట్టి వెళ్లిపోతున్నాయి ప్రవ్వా మేము ప్రార్థన చేస్తే రోగులు స్వస్థపరుచున్నారు ప్రవ్వా అంటే మీరు వాటి గురించి సంతోషిస్తున్నారు నేను మీరు చెప్తున్నా మీ సంతోషము పరలోకంలా పరిపూర్ణమవు అందు కొరకు సంతోషించామంటున్నాడు పరలోకంలో మీ సంతోషం అధికమవును దాని కొరకు సంతోషించమంటున్నాడు దయ్యాలు పోతావుంటాయి దయ్యాలు పోతే రోగులు స్వస్థపరచమంటారు అన్నీ అయితా ఉంటాయి సేవలో కానీ అన్నిటికంటే ముఖ్యమైనది ఏంది పరలోకంలో ఏంది ని సమాధానం నీ సంతోషం అక్కడ జమ చేసుకోమంటున్నాడు కదా కానీ నేను మీకు అన్నిసార్లు చూపించిన పరలోకంలో కూడా దుఃఖం ఉంటుంది కొందరికి చాలా మంది క్రిస్టియన్స్ దుఃఖపడతారు అక్కడ మీకు చూపించిన కూడా వాక్యం చూపించి పోలేరు నువ్వు ఈ లోకంలో సుఖంగా జీవించి రక్షణానుభవంలో ఉండి సుఖంగా జీవిస్తే పరలోకంలో గొర్రెల్ల దగ్గర నువ్వు పోలేవు గొర్రెల దగ్గర పోవాలంటే గొర్రెల్లలాగనే జీవించాలా ఎందుకంటే తోనే ఉంటాయి కదా సింహం పిల్లలు సింహంతోనే ఉంటాయి కాబట్టి వదకుతే పడ్డ గొర్రపిల్ల జీవిత అనుభవం నీకు లేకపోతే ఆయన దగ్గర నువ్వు పోలేవు ఆల్మోస్ట్ ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ క్రితం దేవుడు చూపించింది వాక్యం అందులోకి పోవాలంటే ఏం చేయాలని ఇప్పుడు చాలా మంది ఇప్పుడు సేవలో మనం ఎవరి గురించి తప్పు ఎందుకంటే వాళ్ళు అభిషేకం పొందిన వాళ్లే కదా నువ్వు అభిషేకం పొందిన నువ్వు అభిషేకం పొందిన అభిషేకం పొందిన వాళ్ళు అందరూ అభిషేకం గురించి తప్పు లేక మనం వాళ్ళు ఎందుకు ఒక స్టెప్ ముందు పోలేకపోతున్నారంటే ఉన్న కాడికి చాలు అని సేవ జీవితంలో నీకు అర్థమైన కాడికి చాలు వాక్యం అదే వాక్యం అదే వాక్యం గ్రాండ్ రికార్డ్ లాగా తిప్తా ఉంటారు కానీ అనేకమైనవి ఉండే ఇంకా నాకు తెలియనివి అవి నేను తెలుసుకోవాలన్న ఆసక్తితో నువ్వు ఆయన సన్న అడిపితే ఎందుకు చూపించండి చూపిస్తాడు తప్పక మనం చూడలేని స్థితిలో ఉన్నాం అందుకు చూస్తలే ప్రకటన గ్రంథం మనకు అర్థం వారికి ఎందుకు అర్థం కావట్లేదు వాళ్ళని చూడలేని స్థితిలో ఉన్నారు వాళ్ళు చదువుతలే ప్రకటన గ్రంథం భవిష్యత్తులో ఏం జరగబోతుంది అనేది చూపించేది ఆ పుస్తకం ఒకటే కదా మన ప్రభుత్వ సంబంధించింది ప్రభుని బయల్పరిచేదే ప్రకటన ప్రకటన అంటే ప్రకటించడం మన ప్రభుని ప్రకటించడమే ప్రకటన ఇంగ్లీష్లో రెవల్యూషన్ అంటే ప్రభుని బయల్పరచడమే ప్రకటన పుస్తకానికి సంబంధించింది అర్థం కాబట్టి మీరు ఏమేమి ఇప్పుడు నేను ఏం చెప్తాననేసి మీరు ఎదురు చూస్తున్నారు నాకు తెలుసు కానీ నేను చెప్పేది ఏంటంటే నేను ఏమి వైరస్ గురించి ఏం చెప్తలేను ఏ మందుల గురించి నేను ఏం చెప్పాను ఒకటి మనలో ఎవరికన్నా అది తగిలితే ఏం చేయాలన్నట్టుకైతే నేను చెప్తా ఉంటాను ఎందుకంటే నేను మీకు ఆల్రెడీ చెప్పిన త్రీ మంత్స్ కింద ముట్టదు ఎందుకు ముట్టదో నేను ఇప్పుడు చూపిస్తా మరోసారి గుర్తు చేస్తా ఎందుకు ముట్టదంటే మీరు మీరు బయటికి పోతులేరా మీరు ముక్కు కట్టుకుంటులేరా చేస్తున్నారు కదా నేను కొన్నిసార్లు ముక్కు కూడా కట్టుకుంటా పోయినా ఇప్పుడు మీరు బుగ్గు కట్టుకోకుండా ఛాన్సల్ని బయట తుమ్మితే దగ్గుతే కూర్చుంటారా అనుమానం వస్తుందా లేదా కానీ ప్రభు మన చూపి చెడ్డు అది చీకట్లో ఉండేది తెగులు మనం వెలుగు సంబంధం అనేసి ఎందుకు ధైర్యంగా చెప్పలేకపోతున్నారు సేవకులు ఒక్క సేవకుడు కూడా ఈ వైరస్ గురించి ధైర్యంగా చెప్పలేకపోతున్నాడు ప్రపంచమంతట ఎవరు ధైర్యంగా మాట్లాడలేకపోతున్నారు మీరు ఎప్పుడన్నా చూసిన లేదా టీవీలు నేనైతే చూడను మీకు చెప్తున్నారు చాలా మంది టీవీల పాస్టర్స్ కరోనా ఏ సని బంధిస్తున్నా మళ్ళీ అది అట్లానే విస్తరిస్తుంది ఎక్కడ బంధింపబడింది నువ్వు బంధించే కొద్ది అది ఎక్కువైతుంది ఎందుకు వద్ద అది ఎక్కడి నుంచి వచ్చిందో మీకు తెలుసు మృత్యులోకం నుంచి బయటకొచ్చింది అని నేను చూపించిన అది ఒక జీవనాశి నుంచి బయటకు వాళ్ళు అన్ని పిచ్చి పిచ్చి తినేస్తారు కదా వాళ్ళు చైనీస్ గానీ జాపనీస్ వీళ్ళందరూ ఏం చేస్తారంటే దాని ఒక ఆ ఫుడ్ డిష్ ని ఏమంటారంటే సూషి సషిమి వాళ్ళ భాషలో సూషి లేక సషిమి ఇదొక డిష్ అన్నట్టు ఏంద డిష్ అంటే చేప లోపల అది ఉంటది కదా దాని మాంసము దాని సన్నగా పేపర్ లాగా కట్ చేస్తారు సన్నగా లోపల దాని చర్మ దాని చర్మం కాదు కండని సన్న లేయర్ లాగా కట్ చేసి వాటిని అట్లనే టేబుల్ మీద తీసుకొచ్చి పెడతారు ఆ పచ్చి వాటిని వాళ్ళ ఇట్లా పట్టుకుని ఆ వినిగరు ఏమంటాయి వాళ్ళ రకరకాల సాసులు ఆ సాసులో ముంచుకొని తింటారు పచ్చిది జపానే కాదు చైనా కానీ ఏషియాలో చాలా మంది తింటారు సింగపూర్ అంతా తింటారు మంచి కాస్ట్లీ అని అట్లా కానీ దాని ఫ్లెష్ లో బాక్టీరియా ఉంటుంది వైరస్లుంటాయి వాళ్ళది ఎక్కడ పోతుంది డైరెక్ట్ జపాన్ లో స్టమక్ ఇంటెస్టైనల్ క్యాన్సర్ ఎక్కువ ఉంటుంది జపాన్ లో ఇప్పుడు మన దేశంలో తెలుసు ఎవరికన్నా ఎటువంటి క్యాన్సర్స్ ఉంటాయో మన దేశంలో అన్ని టంగ్ క్యాన్సర్ మౌత్ క్యాన్సర్ గొంతు క్యాన్సర్లు ఉంటాయి లంగ్ క్యాన్సర్లుంటాయి మన దేశంలో వాళ్ళ దేశంలో దీనికి సంబంధించిన క్యాన్సర్లు ఉంటాయి స్టమక్ కి ఇంటెస్టైన్ సంబంధించి ఎందుకు అంటే ఇట్లా పిచ్చి పచ్చి పచ్చి తింటారు వాడు పచ్చి తింటాడు ఇక్కడ మొత్తం ఉడకబెట్టిన తింటారు ఇక్కడ కూడా బలం ఉండదు అక్కడ ఏమన్నా రోగం ఉంటది అంతా ఉడకబెడితే కదా ఆహారంలో అన్ని ఎగిరిపోతాయి పోషక పదార్థాలు డెడ్ ఫుడ్ మనం తింటాము వాడు పురుగులతో ఉండేదాన్ని అదుపు రోగాలు కానీ మీకు తెలిసి రోగాలు ఎక్కడి నుంచి స్టార్ట్ అయినాయి ఏదైనా తోట నుంచి స్టార్ట్ అయినాయి ఎప్పుడైతే ఆదామ వాళ్ళు పాపం చేసిన పాపం వలన వచ్చినది మొత్తము ఇది మరణం అంటే రోగం రోగం లేకుంటే మరణం రాదు కదా కాబట్టి రోగాలన్నీ అక్కడి నుంచి వచ్చినాయి ఎప్పుడైతే మనము రక్షణానుభాములకు వస్తామో పాపం నుంచి విడుదల పొందిన కాబట్టి స్వస్థత పొందడానికి మనకి యోగ్యత ఉంది అధికారం ఉంది మన మనకు అనుగ్రహించేవుడు ఈ తెగులు చూడండి ఇదే తెగుళ్లు మీరు ఉదాహరణకి ఇది మృత్యు కదా ఇది మరణం కదా తెగులు ఈ తెగులు పట్టిందంటే మరణం ఫటాఫట్ పడిపోతున్నారు మనుషులు టక్ టక్ టక్ టక్ పడిపోతున్నారు మనుషులు ఊపిరిడక ఈ తెగులు మళ్ళీ తెగులు ఐగుప్తులు కూడా ఉంటాయి కదా మళ్ళీ ఎందుకు దేవుడు బిడలేని చెప్పండి ఎందుకు ముట్టలేదు పొరుపులో రక్తం ఉంది మన బంధిస్తున్నారు అనొచ్చు కదా వాళ్ళు కూడా బయటకు వచ్చి అనొచ్చు కదా కట్టే తీసుకొని మోసెట్ అనొచ్చు కదా పెవ్యలు పోండి అని అనొచ్చు కదా ఇది ప్రభు వల్ల కలిగింది కాబట్టి అట్లాంటి పనులు చేయలేదు అర్థమైందా నువ్వు సేవకునివి సేవకురాలువి నీకు ఈ విషయం అర్థం కాదు ఇది నిజంగా దేవుని వల్ల కలిగిందా లేక సైతానుడు వనంతట వాడే వేస్తుందా చాలా మంది ఏమనుకుంటారు సైతాం కార్యం అనుకుంటున్నారు కరెక్ట్ మనం కూడా అనుకుంటాం కానీ దీనికి ఒకటి పర్మిషన్ ఇచ్చింటారు ఎందుకు ఇచ్చిండు దేవుడు దానికి ఎందుకు ఆ పేరు పెట్టినో నేను కూడా చెప్తున్నా ఏ పాసం చెప్పలేక నేనేదో గర్వంగా గొప్పగా చెప్తలేదు కరోనా అంటే ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పాను ఎందుకంటే ప్రభు ఆత్మ మన మీదుంది మనకు వీటిని చూపిస్తున్నాడు దేవుడు మనం చూపిస్తున్నాం నువ్వు కిరీటాలు ధరించుకున్నావు అంటే అహము కిరీటం అంటే గర్వానికి సాధ్యం ఈ లోకము బహు గర్విష్ఠిగా తయారైంది దేవునికి తిరుగుబాటు చేస్తుంది ప్రపంచం నువ్వు ఏం చేసుకుంటా పో అని సవాల్ చేసింది అందుకు వాళ్ళ కిరటాలన్నీ పడిపోయినాయి అది నేను చూపించిన మూడు మూడు నెలల క్రితం అందరి కిరటాలు వడగొట్టడానికి అది వచ్చిందని చెప్పిన నేను కదా నేను కరోనా అంటేనే కిరటం ఇంగ్లీష్ లో కరోనా అంటే కరోనేషన్ అనే పదం నుంచి బయటకు వచ్చింది అది ఇంగ్లీష్ లో కరోనేషన్ అంటే రాజరికము అంటగట్టడం కొరోనేషన్ అంటే అంటే దాన్ని ఏమంటారు అంటే రాజాభిషేకం చేస్తున్నాం పట్టాభిషేకం చేస్తున్నాం అంటారు మన భాషలో చెప్పాలంటే తెలుగులో కొరోనేషన్ అంటాం పట్టాభిషేకం అంటే కుమారుణ్ని రాజు తనకు బదులు రాజుగా తయారు చేస్తున్నాడు చేసినప్పుడు వాడికి తన మీద కిరీటం పెడతాడు ఈ ఆ రోజు నుంచి వాడు మహారాజు అన్నట్టు ఈ వైరస్ అటనే కనిపిస్తుంది అన్నట్టు అందుకు కరోనా అన్నారు ఇది ఇంకోటి ఎప్పటినుంచో ఉండయి ఇది ఒక రకమైన వైరస్ అయితే దీనికి మందులేదు ఎందుకు లేదంటే ఇది వైరస్ బయటకెళ్ళొచ్చింది కాదు పైగా ముఖ్యంగా చెప్పాలంటే వైరస్ కి జీవం ఉండదు ఏ వైరస్ కి జీవముండదు మీరు అని చెప్పి మళ్ళీ జీవం లేని అంత తెలివిగా ఎట్లా నా శరీరాలకు దూరుతుంది మనుషుల శరీరాలకు దూరుతుంది మీరే దానికి జీవం లేదు అంటే దానికి కాళ్ళు లేవు దానికి రెక్కలు లేవు అది ఎగరలేదు నడవలేదు మళ్ళీ అది ఎట్లా వచ్చి పట్టుకుంటుంది మనుషులే మీకు అర్థమవుతుంది దాంట్లో జీవం లేనప్పుడు అది వచ్చి నీ జీవంలో ఎట్ట పడుతుంది నీ శరీరంలో కూడా జీవకణాలు ఉంటాయి కదా వాటికి జీవం ఉంది దానికి జీవం లేదు అర్థమైందా మీకు వాటికి జీవం లేదు నీ శరీరంలో ఉన్న వాటికి జీవం ఉంది అదొచ్చి నీ శరీరంలో పడ్డప్పుడు నీ జీవ కణాలలో దూరిపోతుండదు నీ జీవకణం ఏం చేస్తుందంటే ఇంటికి వస్తే ఆహ్వానిస్తారు పలుపు తెరిచిరా అని ఇప్పుడు మీరు అర్థం చేసుకోండి నీ జీవకణము దాన్ని ఎందుకు ఆహ్వానిస్తుంది చెప్పండి నా జీవకాణం ఎందుకు ఆహ్వానిస్తలేదు ఇప్పుడు అర్థం కావాలి కొందరి జీవకణాలు వాటిని ఆహ్వానిస్తున్నాయి వచ్చిరా మాతో పాటు మా ఇంట్లో ఉండండి అని ఉంటే అదేం చేస్తుంది ఇంత చౌటిస్తే మొత్తం విస్తరించేస్తుంది అది ఎట్లా విస్తరిస్తుంది తెలుసా దానికి స్వతహాగా జీవం లేదు కాబట్టి మన జీవకణంలోని జీవాన్ని వాడుకుంటుంది అది వాడుకొని మన జీవకణాలని దాని కణంలాగా మార్చేస్తుంది ఇప్పుడు నువ్వు మంచిగున్నావు నువ్వు వికృతంగా తయారైతున్నావు అంతే తేడా జీవకణము మంచిగా పనిచేసే జీవకణము ఇది పోయి ఇది దాంట్లో దూరుతుంది నాంట దూరంగానే నీ జీవకణము కరోనా లాగా తయారైతుంది అంటే నీ కణాలు దేవుడిచ్చిన జీవ కణాలు సైతాను జీవకణాల తయారైపోతుంది అని ఒకరిగా చెప్పుకోవాలంటే ఎందుకైతున్నాయి బాగా అర్థం చేస్తా ఎందుకైతున్నాయి కండ్లకు కనిపించిన లోకం అది కదా రక్తంలో నీ శర్రంలో జీవ కణాలు కనిపించే భూతదీదే కనిపిస్తాయి భూత దగ్గింద చూస్తే నీ శర్రంలో ఒక పెద్ద ప్రపంచమున్నట్టుంటది అంత గొప్ప దేవుడు మన దేవుడు నీ శరీరంలో ఒక పెద్ద సృష్టినే సృష్టించండు అది నీకు తెలియదు బయట ఆకాశం చూస్తే ఎంత పెద్ద సృష్టి అనుకుంటున్నావు గానీ నీ శరీరంలో ఒక పెద్ద ప్రపంచం ఉంటది రక్తంలో రక్తం భూత దగ్గర చూస్తే అది ఒక పెద్ద ప్రపంచం లాగుంటది ఒక పెద్ద ప్లానెట్ లాగా ఉంటది అన్న వింత విషయాలు జరుగుతూ ఉంటాయి రకరకాల జీవాలు కొన్ని మిలియన్స్ ఆఫ్ జీవ జీవి జీవాలు జీవిస్తా ఉంటాయి అవి మీరు చూపానికి పోతే ఎట్లాగనిపిస్తాయో నీ శరీరంలో అట్లుంటే మన అదే అమోఘమ్ ఆశ్చర్యం అందుకే దావేరాదు అంటాడు నేను నేను సృష్టించబడిన విధానం చూస్తే నాకు బహు ఆశ్చర్యకరంగా ఆశ్చర్యం కలుగుతుంది అంటాడు తెలుసు ఇంత ఆశ్చర్యంగా ప్రభు మనల్ని బాగా తయారు చేసింది లోపలంతా పర్ఫెక్ట్ గా డిజైన్ చేసింది కానీ ఆదమ పాపం వలన అంత ఇంపర్ఫెక్ట్ అయిపోయింది లోకం ఇది పతనమైంది లోకం కాబట్టి ఇందులో ఏది పర్ఫెక్ట్గా ఉండదు పాయింట్ నెంబర్ వన్ నేను ఎప్పుడు రిపీట్ చేస్తా ఉంటాను ప్రజలు ఎందుకు నాకు ఈ రోగం ఇంకా ఇట్లా విడిచిపెట్టిందంటే అరే పర్ఫెక్ట్ గా ఉండదు నీ శరీరం ఎందుకు ఉండదంటే నీకు చెప్పిన ని ఈ నియమం ఆదమవల తర్వాత వాళ్ళు చేసిన పాపం తర్వాత ఈ శరీరం పర్ఫెక్ట్ గా ఉండదు ఆయన వచ్చినప్పుడు సంపూర్ణంగా మహిమ శరణం ముందుకుంటది ఆయన వచ్చేంత వరకు ఏదో ఇంపర్ఫెక్ట్ ఉంటుంది ఇంపర్ఫెక్ట్ గా ఉందని విడిచిపెడతానా విడిచిపెట్టాను కదా ప్రయత్నాలు చేస్తాం కదా విశ్వాసంలో క్రియ నీ విశ్వాసంలో క్రియారూపకంగా ముందుకు పోవాలి పోవాలి ముందుకు పోవాలి ప్రాబ్లం వస్తే డాక్టర్ దగ్గర మందు తీసుకుంటాం ప్రార్థన చేస్తాం విడుదల పొందుతాం ఆయన కొరకు జీవిస్తూ ఉంటాం సేవలో వెళ్లిపోతా ఉంటాం ఈ శరణ నియమాలు అంతే ఇవి వీటిని ఏమంటారంటే ఇంగ్లీష్ ఫిజికల్ లాస్ అంట అంటే భౌతికమైన నియమాలు ఈ శరణానికి సంబంధించిన నియమాలు ఆకలిస్తే తినాలి అది నియమం దాహం వేస్తే నీళ్ళు తాగాల నియమం ఊపిరి పీల్చుకోకపోతే అది నియమం పోతుంది పిల్చుకోకపోతే ఇంకెక్కడ పోతుంది ఊపిరి అంతే తేడా కాబట్టి అది ఆ నియమాలని నువ్వు వ్యతిరేకించడానికి వీల్ ఏమన్నా బలీనతలుంటే ముందుగానే ప్రార్థన చేసుకోవాలా ముందుకు వెళ్లిపోతున్నా ఎటువంటి అనుమానం వచ్చినా డిస్కస్ చేయాలా మనుషులతో ఆలస్యం చేయద్దు చూడండి ఒక విషయం చెప్పాలా మీకు ఏంటంటే ఈ రోజు ఒక నిన్న ఒక ఆమె చనిపోయింది విక్టోరియా నర్స్ దా మనకు పరిచయం ఏమి యాక్చువల్ గా గురించి ప్రతిరోజు ప్రార్థన గురించి మనం చనిపోయింది ఎందుకు చెప్తున్నానంటే చూడండి ఇక్కడ కనెక్షన్ పోయింది ఆమె చనిపోయింది ప్రార్థన చేస్తే అయితే ఇంకొక ప్రార్థన ఈరోజు ఆమె గురించి చాలా ప్రార్థన చేసిన ఆయన చనిపోయింది అంటే నేను సరిగా ప్రార్థన చేయలేదనా పర్ఫెక్ట్ గా ప్రార్థన చేయలేదన్నా రెగ్యులర్ గా ప్రార్థన చేయలేదన్నా తీవ్రమైన ప్రార్థన చేయలేదనా అనే అనుమానాలు వస్తున్నాయి నాకు కూడా అంటున్నాడు చెప్పండి మీరు ఏమంటారు ఒక్కొక్క విషయం బాగా తెలుసుకోలేదు ఒక పని కొరకు నువ్వు ఈ శరీరంలో దాచబడ్డావు ఈ గుడారాం టెంపరీ గుడారాం అంటాడు దీన్ని నేను కొంతకాలం అయితే ఈ శరీరంలో ఉండాలా కొందరు చాలా త్వరగా వెళ్ళిపోతారు నీ దృష్టిలో ఏందరే యమునస్తుడు త్వరగా చనిపోయాడు అనేసి నువ్వు ఉండదు ఈ శరీరానికి నీ ఈ లోకంలో క్యాలెండర్ ప్రకారంగా ఇయర్స్ పెట్టినారు గాని ఉండదు ఆయన దగ్గర పోతే ఆయన ఆయన ఏ ఆత్మ నేర్పవాల్సిందే రక్షింపడ్డ వాళ్ళ నెరవేత ఇంకా సంతోషం త్వరగా పోతే ఎందుకంటే ఏ రోజైనా ఒకరోజు వెళ్లాల్సిందే కొంతమంది తొంభై ఏళ్ల తర్వాత పోతారు కొంతమంది తొమ్మిదికే పోతున్నారు ఎవడు అదృష్టవంతుడు చెప్పండి అంత ధైర్యంగా చెప్పగలవు నువ్వు నువ్వు ఇప్పుడు బొమ్మలునే పోతావా అంటున్నా మన దగ్గరకు వస్తే అత కాదన్నట్టు మనం దీన్ని కరెక్ట్గా అర్థం చేసుకోవాల ఒకవేళ ఆమెని ప్రభు నడిపించుకోవాలి తన సన్నిధికి తెచ్చుకోవాలనుకుంటున్నాడు ఇదొక మార్గంలాగా తీసుకుపోయిందేమో ఎందుకంటే శరణ ఎట్లా విడిచిపెట్టాల్సిందే అంటే నేనే నీకు దైవికమైన జ్ఞానం కరెక్ట్ గా ఉండాలా ఎందుకు బ్రదర్ ఎందుకు ప్రభు అనేది కాదు ప్రశ్న అరే నువ్వు ఎవరు నేనని ప్రశ్నించు ఆయన చేతుల నువ్వు ఒక సృష్టి కదా ఆయన ఇష్టం కదా ఇప్పుడు సిస్టర్ల గురించి కొంతసారి చెప్తుంటే నేను చెప్తాను ఈ ప్రశ్న ధైర్యం చేసిన కూడా ఒక్కసారి నువ్వు ఆపార్షన్ చేసుకున్నావు రక్షణ బొంది దేవుని బిడ వేయండి నీకోడిచ్చిండే అధికారం నీ కుమారుని మీద నీ కడుపులో గర్భం మీద నీకు అధికారం ఇచ్చాడు ఎందుకు బ్రదర్ నాకు ఇష్టమా దేవుడు ఎందుకు పర్మిట్ చేసి యాక్సిడెంట్స్ అంటే నువ్వేమో చంపుకోవచ్చు వాడిని దేవుడు యాక్సిడెంట్స్ పెట్టినంటే నువ్వు దేవుడి మీద ప్రశ్న మనిషి పనైంది చూడండి నీ ఇష్టం ను నువ్వు చేసుకోవచ్చు నువ్వు కార్ ఓడి మీద తీసుకుని వెళ్ళిపోవచ్చు దానికి ఒకటి ప్రశ్నించాడు కానీ తుఫాన్ వచ్చి మందరూ ఎందుకు ప్రవ్వా ఇంతమంది నచ్చారంటే అవి నేచురల్ లాస్ అవి నాచురల్ లాస్ అవి నువ్వు సముద్ర తీరం ఇల్లు కట్టుకుంటే దానికి దేవుణ్ణి తిట్టడం ఎందుకు ఎందుకు ప్రవ్వా నాకు ఇట్ల అయింది నువ్వు అర్థమేందుకు అది నీ బలనే తన్ను తీర్మానించుకున్నావు సరే నేను హైదరాబాద్ హైదరాబాద్ నుంచి ఊరి చివరికి పోతే భూకంపం రాదా హైదరాబాద్ ఖచ్చితంగా భూకంపం వస్తుంది తెలుసు ఎప్పుడొస్తుందంటే నేను చెప్పాను టైం వస్తే భూకంపం వస్తే భూకంపం అయినాక నువ్వు వీటనే కూర్చున్నావు అనుకో ఏం చేస్తావు దిలీప్ బ్రదర్ నేను లేను అక్కడ థ్యాంక్ గాడ్ అంటావా దేవుడు దేవా ఇప్పుడు నేనేం చెయ్యాలి దేవా ఈ భూకంపంలో నన్ను మిగిలిన భూకంపం తర్వాత నన్ను బ్రతకీ ఎంతమంది చనిపోయిన ప్రభ్వా ఇప్పుడు నేను ఏం చెయ్యాలి ప్రవ్వా అని అడగలనా లేదా ఇప్పుడు పోయి ఎట్లా నేను ఇంకా ఎవరు నుండి ఎవరైనా రెస్క్యూ చేయాలన్నా దాని కింద పడిన వాళ్ళని రెస్క్యూ చేయాల తినికేం తిండి లేదనుకో ఇప్పుడు చైనా వాడు బాంబేస్తాడు హైదరాబాద్ మొత్తం పోతుంది హైదరాబాద్ నువ్వే బ్రతుకుతావు ఇంకా కొంతమంది ఎక్కడ కూడా బ్రతికి ఉంటారు ఎందుకు బ్రతికినంటే నేను మీకు ఎన్నిసార్లు చెప్పిన ఒక చిన్న గొప్పలు ఎప్పుడు కాపాడుతాడు దేవుడు అందులో మనం ఉన్నా లేకున్నా ఫరక పడదు ఎందుకంటే రక్షణ పొందిన వాళ్ళం ఎందుకు నిలబెట్టిండే ఒక పని కొరకు అంటే నువ్వు ఆల్రెడీ పని చేసుకున్నావు కదా ఎలియా తొరగరా అంటాడు అది అందుకంటే ఏం లేదు నీ పని ముగించుకున్నా ఫిలిప్ ఫిలిప్ కనిపించదు తర్వాత కనిపించండా ఏలియా కూడా కనిపించిండా పాత నిబంధన పుస్తకాలలో ఒకసారి జరిగితే కృత నిబంధకలు కూడా ఇంకోసారి జరుగుతుంది నేను ఎన్నిసార్లు మీకు చూపించిన కథ ఈ స్టోరీ రిపీట్ అవుతుంట ఏలి కనిపడకపోయను అంటే ఎత్తపడనని చెప్తుంట ఒకరు ఫాస్టర్ కానీ దాని తర్వాత దక్షిణ భాగంలో ఆ సుడిగుండి సుడిగాలి తీసుకొచ్చి పెట్టినట్టు నేను చూపించిన వాళ్ళు సేవ చేసి ఆ రాజుకి ఉత్తరం రాసి ఏడు సంవత్సరాల తర్వాత అక్కడికే ఎండ్ మైండ్ క్లోజ్ చేసుకుంటున్నారు ముందు బలైపోతుంది క్రైస్తవ జీవితంలో బలైతే ఏంటంటే ఒక దశకొచ్చి అక్కడ ఆగిపోతాం ఉన్నకాడికి మనం ఉండొద్ది ఎందుకంటే లైఫ్ ఒకటే ఆపర్చునిటీ మనం ప్రకృతి సహజంగా అయినా గానీ ఆత్మీయ జీవితంలో గానీ లైఫ్ ఒకటే ఆపర్చునిటీ ప్రతిదీ నువ్వు ముగించుకోవాల ప్రకృతి సహజ నీ నీ ఏజ్ కి నువ్వు అన్ని పడాఫట్ పడపట్ త్వరగా ముగించుకోవాలని లైఫ్ అదే రీతిగా ఆత్మీయ దశలో కూడా అంచలంచలే ఎదగమన్నాడు కాబట్టి ఎదుగుతేనే పోవాల దానిలు తన కాలాన్ని ముగించుకునేంత వరకు దర్శనం చూసిండు యోహాను భక్తుడు తన కాలం ముగించుకునే వరకు దర్శనం చూసిండు ప్రకటన గ్రంథం రాసిండు అంచలంచారు వాళ్ళు లాస్ట్ వరకు కూడా విడిచిపెట్టలే కానీ మనం అట్లా కాదు మున్నకాడికి చాలు ట్వంటీ ఇయర్స్ వరకు నేను మస్తు సేవ చేసిన బ్రదర్ అంటే అవును ట్వంటీ ఇయర్స్ చేసిన కదా ఇప్పుడేం చేస్తున్నా ఇప్పుడేం లేదు కదా ఇప్పుడు ఇంటి దగ్గరనే ఉన్నాను బ్రదర్ ప్రధాని తీసుకుంటున్నట్టు చాలా మంచిది ఇంటి దగ్గర ఉన్నా కదా చాలా కదా గత కట్టేముంది నీ ఇంటిని గురించి ఆశ నేను భక్షిస్తుంది అన్న వాక్యం జ్ఞాపకం తీసుకో ఏ ఇంటి గురించి నీకు ఆశ ఉంది ఏ ఇంటి గురించి ఆశ భక్షిస్తుంది దేవుని ఇంటి గురించా లేక నీ సొంత ఇంటి గురించా ఇవన్నీ మనల్ని బలీనతలు వెంటాడుతూనే ఉంటాయి వీటిని ఛేదించుకొని ఎప్పుడు నువ్వు పోగలో కాలం ముగించుకుంటున్నావు ఎందుకు ఇంత భయంకరమైన వర్షం భయంకరమైన వర్షంలో నేను ఎందుకు అరిగెత్తుకుంటున్న గొప్పగా చెప్పుకుంటా దిలీప్ బ్రదర్ పిలిచినందుకు వచ్చిన అనుకుంటుండ్రా ఇంకెక్కడికైనా పిలిస్తే పోయత నేను ఇంకెక్కడికైనా పిలిస్తా పోతాను దిలీప్ అనే కాదు ఎందుకు పోతుంది చెప్పండి ఏ బ్రదర్ పప్పు బ్రదర్ వర్షం పడుతుంది బ్రదర్ ఇంకేం వస్తుంది పప్పు బ్రదర్ కంటే చాలా దూరం పదిహేను కిలోమీటర్లు అంటే ముప్పై ముప్పై ఆరు కిలోమీటర్లు ఇక్కడ ముప్పై థర్టీ థర్టీ ఫైవ్ థర్టీ సిక్స్ కిలోమీటర్స్ మళ్ళీ ఎందుకు వచ్చిన నేను చెప్పండి తండ్రి ఇంటి గురించిందా నేను నేర్చుకుందాం ఏమైనా మాట్లాడుతా దేవుడు వచ్చినా అట్లా నాకేమో తెలుసు అని కాదు ఇంకేమైనా మాట్లాడుతున్నాయమ్మ దేవుడు ఈరోజు అని నేర్చుకుందామని ఆయన ఇంకా లీడింగ్ ఇస్తలేడనేసి నేను చూస్తున్నాను అట్లా ఆయన ఇస్తాడు లీడింగ్ ఇస్తాడు తప్పక కొంత ప్రార్థనలో కూర్చుందాం ఆయన మాటల త్వరగా వినేస్తే ఏమవుతుంది కదా టైం జస్ట్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ చూపిస్తా వాక్యం అంతనే మీరు దాన్ని ధ్యానించుకోండి నెమ్మర్ వేస్తాం ఇంటి ఎందుకంటే ఇటువంటి టైం మళ్ళా లైఫ్ లో ఎప్పటికి నాకు తెలుసు ఎప్పటి రాదు ఇంకటి నేను ఫిఫ్టీన్ ట్వంటీ ఇయర్స్ క్రితము ఏది ఇన్కంప్లీట్ చేసినానో అవి ఇప్పుడు నేను కంప్లీట్ చేసుకుంటున్నా బైబుల్ స్టడీ అంత సిస్టమేటిక్ టైం లేకపోయి ఇప్పుడు దొరికింది పర్ఫెక్ట్ గా అన్ని చేసుకుంటున్నాను సిస్టమేటిక్ గా ముందు అర్థం కాని అన్ని ఇప్పుడు నేను ప్రయాసపడుతున్నా అర్థం చేసుకోవడానికి పరిపరుస్తాడు ఎవడు ఎందుకంటే ఇచ్చిందే లాక్ డౌన్ సిస్టమ్ దాని గురించే ఇండియా ఎందుకు ఉండమని చెప్పింది చెప్పండి నేను చూపించినా కూడా మీకు వాక్యం జకర గ్రంథంలోకి ఎవడి గుంపులో వాళ్ళు చిక్కబడతాడు ఎవడింట్లో వాడు చిక్కబడి లేదా ఈరోజు అది నెరవేరింది ఎవడింట్లో రాష్ట్రపతి భవన్లో వాడు చిక్కబడి అదేంటిది పార్లమెంటరీ సిస్టమ్ వాడు వాడు అక్కడ చిక్కబడి ఎవడి గుంపులో వాడు ఎవడి ఇంట్లో వాడు చిక్కబడి అది నెరవేరింది ఆ వాక్యం ఎన్ టైం చివరి కాలంలో అందరు మూడు గుంపులంతా చిక్కబడతారు అది ఆత్మీయ దశలో నేను ఇది ప్రకృతి సజంగా నెరవేరుతుంది ఆత్మీయ దశలో ఆల్రెడీ స్టార్ట్ అయింది అది ఏ గుంపులో ఎవడి గుంపులో వాడు కదా నువ్వు ఏ గుంపులో నీకు తెలుసా ఈరోజు మనకు తెలుసు మనం ఏ గుంపులో ఉన్నామో కదా నేను స్పెషల్ గా వాటి గురించి హైలైట్ చేస్తున్నాను నువ్వు ఏ గుంపులున్నావో నువ్వు తెలుసుకోకపోతే అదే గుంపులో ఉండిపోతావు అంతేనా ఇప్పుడు రాంనగర్ నుంచి నేను కాల్ బయట పెడితే సికింద్రాబాద్ కు వస్తా సికింద్రాబాద్ నుంచి కాల్ బయట పెడితే తిరుమలగిరికి వస్తా నేను రామ్ నగర్ లోనే ఉంటే ఏమైతుంది కాల్ ముందేకపోతే ఆత్మీయ జీవితం కూడా అంతే నేను ఇంట్లోనే కూర్చొని ప్రార్థన చేసుకుంటే ఎక్కడే ఉంటా అంటే ఇక్కడే ఉండిపోతావు లేదని ఇంకా అంచలకి ఎదగాల వాక్యంలో సత్యాల చూడాలకుంటే అటువంటి ఆశ ప్రభు నాకు అర్థం కావట్లేదు ప్రభుత్వం ఏంటి ప్రభావం అంటే కొంతకాలం ఆగి గాబ్రియల్ దూతను పంపిస్తే అక్కడ నుంచి దేవుడు మాట్లాడుతున్నాడు గాబ్రియల్ దూత వచ్చింది వచ్చి చెప్పింది దాని గురించి గాబ్రియల్ దూత ఎక్స్ప్లెయిన్ చేస్తారు కదా ధాన్యాల గ్రంథంలో ఒకసారి రాడు గాబరియల్ దూత ఎన్ని సంవత్సరాలు ఏడు సంవత్సరాలే ముందు అక్కడ నేను గ్యాప్ కంపెట్ లేదు ఒకసారి ట్వంటీ వన్ డేస్ 21 ట్వంటీ వన్ డేస్ ఎదురు చూస్తాడు ఇది ఎందుకు నాకు అర్థం కావలేదు దర్శనం ప్రార్థన చేస్తున్నాడు గానీ వస్తలేదు ఎవరు చెప్పిస్తున్నారు ఎవ్వరు దేవుడు బయలుపరుస్తున్నాడు దేవుడు ఏం చెప్పిండు గాబ్రేల్ దూతకి పోయి చెప్పుకో ధాన్యాలకి దాని అర్థం ఎందుకు ఆయన ప్రార్థన చేస్తున్నాడు మూడు పూటలా నాకు ఇది అర్థం కావట్లేదు ఈ వాక్యం ప్రవ్వా ఇది దర్శనం నాకు అని ప్రార్థన చేస్తే దేవుడు గాబ్రేల్ దూతించి పోయి ఎక్స్ప్లెయిన్ చేయకు కూర్చొని పాత నిబంధన కాలంలో దూతలు అట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు కృత నిబంధన కాలంలో నీకు ఏ దూత అవసరం లేదు ఏ స్రో తప్ప ఇంకొవరు అవసరం లేదు ఆయననే అసలైన దూత ఆయననే అసలైన సువార్త ఆయననే ఈ వాక్యం ఆయన వచ్చి చెప్పి నాకు ఇంక ఎవరు లేదు సరే ఎట్లా మాట్లాడతాడు నేను ఇంకా మీకు స్పెషల్ చెప్పినవసరం మాట్లాడేది ఏమన్నా నువ్వు పాట పాడతావు నాకు ఖచ్చితంగా మాట్లాడతాడు ఎట్లా మాట్లాడతాడు అంటే ప్రార్థన కూర్చున్నప్పుడు ఆయన స్వరం వినిపిస్తుంది నీకు నీకు చెవుడైతే దర్శనములు కనిపిస్తుంది నీకు కళ్ళు లేకపోతే ఏం చేస్తాడు విజన్స్ చూపిస్తాడు నువ్వు చదువుకున్నాయి బైబిల్ చదివితే బైబుల్ కెళ్ళి మాట్లాడుతుంది ఒక్కొక్కరికి ఒక్కొక్క విధానం ఎందుకంటే తెలుసు మన బలినితలు అందరు ఒకడే రీతిగా ఉండరు మనం డిఫరెంట్ కదా నేను చదువుకున్నట్లు మీరు చదువుకోలేదు మీరు ఆలోచించినట్లు నేను ఆలోచించలే అందరికి అటువంటివి ఉన్నాయి కాబట్టి మన బలితలు గ్రహించినవాడు కాబట్టి ఆయనకు తెలుసు అవన్నీ మన బలినితలు అసలు మీద భరించాడు కాబట్టి ఆయనకు తెలుసు ఒక్కొక్కరిని ఎట్టెట్లా ఆదరించాలి తెలుసు నేనేం స్పెషల్ కాదు నువ్వేం బలైనం కాదని దృష్టిలో అందరం సమానమే అని చెప్తుంది కదా గల్త్ రాష్ట్ర పత్రికలు ఎవ్వడలేదు భేదమైన దృష్టిలో మత్ సువార్త పదిహేడవ అధ్యాయంలో ఈసారి ఈ వైరస్ గురించి మనం మాట్లాడటప్పుడు కొన్నిసార్లు ఈ ఇక్కడ దయ్యం గురించి మాట్లాడతారు చూడండి ఇది దయ్యం వల్ల ఇదొక దీని ఏమంటాం ఇది ఇదొక భూతం ఇది ఆ వాళ్ళేదో వేరు పెట్టారు కదా దీని ఏమంటారు కదా ఈ వైరస్ ఏమంటారు హిందీలో హిందీలో హిందీలో తెలుగులో లేదు లేదు అవన్నీ మీకు తెలిసినాయి న్యూస్ పేపర్లు నరేంద్ర మోడీ జీ మాట్లాడతా ఏమంటాడు దీని గురించి ఎందుకు మీరు నరేంద్ర మోడీని చూస్తానే రివీలు పెట్టుకొని చూడాలి నేను కూడా న్యూస్ గురించే నేను న్యూస్ గురించే మాట్లాడుతున్నా కదా వాడి దాంకా ఒక పేరు పెట్టేసిండ్రు అని దాన్ని ఎంతగానో లేవనెత్తుతున్నారో అందుకే నేను నా నోట చెప్పలేదు అందుకు అర్థమైందా హుషారేం లేదు హుషారే లేదు వానికి ఎందుకు నేను పవర్ ఇవ్వాలా ఇప్పుడు చూడండి దాని పేరు తీసుకుంటే దానికి పవర్ వస్తుందో అది దయ్యం అది అది సైతాన్ దేవుడు ఎందుకు పర్మిషించిన నేను ఇప్పుడు డీటెయిల్ గా నేను చెప్పాను కానీ ఇక్కడ దాని నుంచి నువ్వు ఎట్ట చెప్తాను అది చాల కదా అంతే చాలి కదా సొల్యూషన్స్ అవసరం మనకి ఎందుకంటే సేవా జీవితంలో దాని గురించి గంటలు గంటలు విశదీకరిస్తే ఏం లాభం యువడికి లాభం ఫాస్టర్ లాభం ఉండదు మన విన్నోనికి లాభం ఉండదు దేవునికి కూడా లాభం ఉండదు వీడేది దాని గురించి పోగొడతా దాని గురించి ఏది ఫలంపులు చెడ మంచి ఆలోచనలు చెడగొట్టే వీడవడు అంటడా లేదా గుర్తుంది మైండ్ లో వ్యర్థంగా మంచి తలంపులను మంచి ఆలోచనలను చెడగొట్టే వీడు ఎవడు అంతగా కోపం అసలు దేవునికి నువ్వు ఆయనకి అటువంటి ఎందుకంటే దేవుని బిడ్డలు దేవుని విషయాన్ని సంభాషిస్తా ఉంటే దేవుడు తన దూతలు కలిసి ఎంతో ఆసక్తితో వినాలనుకుంటారంట అర్థమవుతుందా కాబట్టి మళ్ళీ మీరేం చేస్తారు చెప్పండి ఇద్దరు ముగ్గురు కూర్చుంటే ఏం మాటలు మాట్లాడతారు కరోనా గురించి మాట్లాడతారు నాకు తెలుసు చూసినా అదే మాట్లాడతారు పెరిగిపోతుంది బ్రదర్ అరే పెరిగని పరి పెరుగని ఇది కాకుండా వేరే రోగాలతో చచ్చిపోయిన ఇంకెక్కువ మంది ఉన్నారు మీకు తెలియదు ఈ వైరస్ తోని దగ్గర నాలుగు లక్షలు దగ్గర ఐదు లక్షలు చిల్లర చనిపోయారు అంతే పది లక్షలు చనిపోయారు వేరే రోగాలతోని ఆ రోగాల గురించి మీకు తెలియదు మనం దాని ఎందుకు పొగడలేదు దీనే పోగొత్తారు ప్రతిరోజు ఉదయన సాయంత్రం నుంచి కౌంటింగ్ చేస్తా ఉన్నారు దాని ముందు కూర్చొని ఇంతమంది ఇంతమంది అంటే నీకు సంతోషం అవుతుంది దాన్ని చూస్తుంటే కౌంటర్ గలీ అనిపిస్తలే ఆ కౌంటర్ చూస్తుంటే ఇంతమంది ఇన్ఫెక్ట్ అయినరు ఇంతమంది హాస్పిటల్ అయినరు ఇంతమంది చనిపోయినరు ఇంతమంది ఈ ఎందుకు కదా ఎవడుష్టండి సైంటిఫిక్ అన్ని అబద్దాలు నేను చెప్తున్నా సైన్స్ స్టూడెంట్ చెప్తున్నా అన్ని అబద్దాలే ఓ కంట్రీస్ లలో వ్యాక్సిన్స్ రెడీ ఉన్నాయని చెప్పారు అన్ని అబద్దాలు ఎవరు బయటకు తీసుకొస్తలేడు వ్యాక్సిన్ మన ఏది అది అది వ్యాక్సిన్ కాదు అది అది ఎప్పుడో జమానా నుంచి ఉన్న ఐదేళ్ల ఐదేళ్ల క్రితం ఉన్న మంది అది అది డెబ్బై శాతమే పనిచేయదు అది డెబ్బై శాతమే పనిచేస్తుంది నేను ఈ అప్పుడే చెప్పిన ఆ రోజులలోనే ఆల్మోస్ట్ ఒక టూ ఇయర్స్ నుంచే చెప్తున్నా ఈ ఇటలీ నుంచి ఒక రిపోర్ట్ వచ్చింది తర్వాత కానీ ఆ రిపోర్ట్ కి ముందు వన్ ఇయర్ నుంచి నేను చెప్తున్నా ఇటలీ నుంచి ఇచ్చిన రిపోర్ట్ లో వాళ్ళు ఏం చెప్పారంటే ఈ వైరస్ తో బాధతో చనిపోయిన వాళ్ళలో ముప్పై శాతము డయాబెటిక్ పేషెంట్స్ నేను అట్లా భయపెడతాను మిమ్మల్ని భయపడద్దు భయపడద్దు ముప్పై శాతము డయాబెటిక్ పేషెంట్స్ అంట చనిపోయిన వాళ్ళలో ఇటలీలో అంటే అక్కడ అంతా చాలా ఉన్నట్టే కదా ఓ రైతికి చెప్పాలంటే మనకి తెలిసి ఎందుకుంటారు ఎందుకు వస్తున్నది ఎందుకనేది దాని చట్ట మనం బయటపడాలి తెలుసు అన్ని విధాలుగానే మనం చెయ్యమో పాటించలేదు పాటించాల ఎందుకంటే జ్ఞానం అంటే అదే కదా నా ప్రజలు ఎందుకు నశించిరీ జ్ఞానం లేకనే కదా మళ్ళీ జ్ఞానం ఎవరిస్తారు ప్రభు తప్ప ఎవరు ప్రభుత్వ ఎట్లిస్తారు చెప్పండి మీ ఇప్పుడు కూర్చొని వింటున్నారు ఇది జ్ఞానమే కదా ప్రభు జ్ఞానం మీ అంత ఆయన తనంతట తాను ఎట్లు మీకు జ్ఞానం అటెంప్ట్ చేస్తేనే కదా ముందు వెళ్తేనే కదా జ్ఞానం వచ్చాడు చదివితే జ్ఞానం వస్తుంది బైబుల్ జ్ఞానం జ్ఞానం వస్తుంది ఈ వాక్యం నాకు అర్థం కావట్లేదు ప్రవ్వా నేను ఎట్లా అర్థం చేసుకోవాలి ప్రవా నువ్వు ప్రశ్న చేయి ఖచ్చితంగా నీకు చెప్తాడు అని అట్లా ప్రశ్నలు అయ్యం చదివేసుకుంటాం ఒక అధ్యాయము తరతరగా పరిగెత్తిపోతుంటాం మరి ఎందుకు చెప్పాలని ఆయన అంతా ఈజీగా ఉన్నాడానికి రెడీమేడ్గా నేను వెయిట్ చేసిన నువ్వు ఎప్పుడూ అప్పుడు జవా ఇవ్వడానికి యశయా భక్తుడు రాత్రి ప్రార్థన చేసినా నేను చూస్తాను రాత్రి ప్రార్థన చేసిండు ఒక్క జవాబు కు దానియాలు ఇరవై ప్రార్థన చేసిండు అప్పుడు గాబ్రిల్ దూతో వచ్చి చెప్తున్నాడు దానియాలు నేను ట్వంటీ వన్ డేస్ క్రితమే బయలుదేరిన పరలోకం నుంచి నీ దగ్గరకు వచ్చి చెప్దామని నన్ను లూసిఫర్ దూత అడ్డగించండు నీ దగ్గర రానియకుండా అంటాడు అప్పుడు 21 వన్ డేస్ తర్వాత దేవుడు మికాయల దూతను పంపించిండు అప్పుడు మిఖాయిల దూత నాకు బిడుదలు ఇచ్చిండు అప్పుడే ఇవన్నీ దాని గ్రంథంలో ఉన్నాయి మీరు ఎప్పుడు చూసి ముగ్గురు దూతల గురించి అక్కడ మనం చూస్తాం ఆ ముగ్గురు దూతల పని ఏదో ఉందూస్తాం ఈ న్యూ టెస్ట్మెంట్ వచ్చే అవసరం లేదు వాళ్ళకి పని ఇచ్చింది వాళ్ళకేం పని అంటే ప్రతి దేవుని బిడ్డని కాపాడడం కోరికి పెట్టింది ఇక్కడ ఒక దూత ఇక్కడ ఒక దూత ఉంటాడు వాక్యం నాకు ఇద్దరు దూతలున్నారు ఇప్పుడు మీ కళ్లకు కనిపిస్తుంది నాకు హృదయానికి కనిపిస్తుంది మీకు కూడా ఇద్దరిద్దరు దూతలు వేస్తున్నారు మీ దగ్గర మీరు చూసుకోవాలా వాళ్ళు కాపాడుతూ ఉంటారు నేను దేవరాత్రులు వాళ్ళు కాపాడానికి దేవుడు మిమ్మల్ని పెట్టిండి వాళ్ళు అందుకు పెట్టిండి అంటే మనం అంటే ఎంత స్పెషల్ దేవుని దృష్టిలో చూసుకోండి కానీ మనం ఏం చేస్తున్నాం లైట్ తీసుకో అంటారు చూసిన తెలంగాణ భాషలో వస్తే లైట్ తీసుకుంటున్నాం బిల్కుల్ లైట్ తీసుకుంటున్నాం మనం మన సేవ జీవితం క్రైస్తవ జీవితం ఇరవై ఒకటో వచనం చూడండి శిష్యులు వచ్చి ప్రార్థన చేస్తుంది శిష్యులు వచ్చి బోధ కూడా అని అడుగుతున్నారు చూడండి పదిహేడవ అధ్యాయం ఇరవై ఒకటో వచనం అందుకల్ చూడండి మీ అల్ప విశ్వాసం చేతనే విశ్వాసం దానికి ముందు బ్రదర్ మీ అల్పం దానికి ముందే వదిలిపోయినా ఏకాంత మీరెప్పుడు తెలుసుకోవాలి అది తరువాత మనకు అటైజ్ చేస్తాం మనం అటెస్ట్ ప్రశ్న వేస్తున్నాం ప్రభావ నేనేం చేయలేకపోయినా ప్రభా వాళ్ళు వేసిన ప్రశ్న చూడండి ఏంటంటే చూడండి శిష్యులు ఏకాంతంగా చేత మేము ఎందుకు పోయినాం దాన్ని ఈరోజు ఎవడు వెళ్లగట్లేకపోతున్నాడు తెలుసు ఎవడు వెలగట్లేకపోతున్నాడు ఎందుకు వెళ్ళగట్లేకపోతున్నాడు అక్కడ జవాబు చూడండి అందుకల్ చేతనే మీ అల్ప విశ్వాసం చేతనే విశ్వాసం ఈ కొను చూసి ఇక్కడి నుండి అక్కడికి మీకు అసాధ్యమైనది ఏది ఉండదని నింటే ఇటువంటి ప్రార్థన మరియు ఉపవాసం ద్వారా తప్పది ఇంగ్లీష్ లో అందుకు తెలుగులో అనిపిస్తులేదు నాకు తెలుగు అక్కడ చూడు మార్కులు ఎక్కడ ఉంది మార్క్స్ వాడుతుంది అందుకైనా ప్రార్థన ఇప్పుడు అర్థం చేసుకోండి ప్రార్థన వల్ల తప్ప ఇంకా వేరే విధానంగా పోదు ఇది నేను మూడు మూడు నెలల క్రితం అదే చెప్తున్నా కొత్తగా మూడు నెలల ఒక వాక్యం చెప్పి మీకు ఈరోజు ఇంకొక వాక్యం చెప్తే నేను అబద్ధికు వాక్యం మారదు ఆయన ఎప్పటికైనా ఏ దేవుడు కాదా నిన్న నిరంతరం ఏ దేవుడు ఇది ప్రార్థన ద్వారా తప్ప వేరే విధానంగా పోదు పోయేడుంటే ఎనిమిది నెలల క్రితమే పోయేడు ఇది ఎనిమిది నెలల స్టోరీ ఇది లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ నుంచి స్టార్ట్ అయింది ఇది అక్కడ చైనాలో విస్తూ చెప్పలేదా పొరీతిగా ప్రకృతి సహజంగా చూస్తున్న మటుకు చైనా అదొక డ్రాగన్ అంటారు కదా ఆ దేశానికి చిహ్నమే డ్రాగన్ అంటే ఘట్ట ప్రణ పరిణాతాల దిశ గట్ట సర్పం కక్కిందంటే ఏమవుతుంది దాని ప్రవాహానికి అందరూ గొడకపోతారని వాక్యం ఇప్పుడు జరుగుతుంది కూడా ఒక ప్రకృతి సహజంగా చెప్తున్నాను నేను అంతేగాని దాని ఆత్మీయ సత్యం వేరే చైనాగా అక్కింది వైరస్ ప్రపంచం అంతా దాంతో కొట్టుకోబోతుందా లేదా ఎవరీతిగా చెప్పాలంటే నేను అట్లా వాడతలే వాక్యం ఓ విధంగా కానీ అది సత్యం అది వేరే దాని ఆత్మీయ సత్యం మనకు తెలుసు గొప్ప జనాన్ని గొడకపోతారు గొప్ప జనం అంతా అబద్ధ వాడి నోట నుంచి అబద్ధ అబద్ధ బోధ ఫలితాన్ నోట నుంచి అబద్ధ బోధకి మొత్తం గొడకపోతారు అనేసి కానీ మనం మట్టుకు మనల్ని మట్టుకు వాడు ముట్టలేడని కూడా చూపించాను వాక్యం ఇది కూడా అంతే ప్రార్థన చేయకపోతే నీలో దూరుతాడు దయ్యం ఇప్పుడు నేను చెప్తాను కొంచెం స్ట్రైట్ గా కదా నా బాధ్యత అది ఇక్కడ వాక్యం ఏముంటుంది అంటే మీరు ఎందుకు వెలగొట్టలేకపోయారు తెలుసా శిష్యు చెప్పన చేసినాం ప్రభువా ఆయన గారు ఎందుకు వెళ్ళగొట్ట ఉపాసం లేరేమో అది వాళ్ళు ఉపాసం లేరేమో ఇది ప్రార్థన జ్వలన మరియు ఉపవాసం ద్వారా తప్ప మరి ఏ విధానం ఏ వ్యాక్సిన్ ఏ డ్రగ్ దేనికి పనిచేది పనిచేది పనిచేయదు చెప్పండి మళ్ళీ ఎట్లా పోవాలి దీన్ని ఎట్లా సైన్స్ ఫెయిల్ అయినప్పుడు ఏం కావాలి ఏ ప్రవే డాక్టర్ యస్ ప్రవే యేషయా భక్తులు మనం చూస్తాం కదా ఆ అంజురపు పండ్ల ముద్ద తీసుకొచ్చి చెప్పిండు పనులకు చెప్పిండు అంజురపు పండ్ల ముద్ద తీసి ఆ పుండు మీద పెట్టమంటే హెజకియా కాల్ కొండు పెట్టి అది యశయా ఆయన ప్రవక్త గదా ఆయన ఏమైనా డాక్టరా హెర్బలిస్టా ఆయుర్వేదిక్ స్పెషలిస్టా ఏ డాక్టర్కి రాలేదది హెజకియాని స్వస్తపరచడం మళ్ళీ ఎవరు చస్తా పరిచరు ఏసే అంజురపు అది ఆత్మీయంగా ఎదగడం అంటే చూడండి బ్రదర్ అంజురపు పండుగర్ నేను ఈ రోజు నుంచి అంజురాపు పండుగ కొనుక్కుని అనే టైపా కదా క్రిస్టియన్స్ లేకపోతే ఎందుకు చూపించింది అక్కడ అరే పుండు పెట్టి కడుపులో పెట్టమని లేదు కదా హ్యూమన్ మన్ మన బలీనతలు ఆ రీతిగా ఉంటాయి దేవుడు దలుచుకుంటే అంజరపు పండు ఏంది ఇంకే జాం పండుతో పెట్టారు సరే అక్కడ ఆ దేశంలో అంజరపు పండ్లే పండుతాయి మన దేశంలో ఇండియా ఇండియాలో ఫేమస్ ఫ్రూట్ ఏంటంటే జాంపండు బయట దేశస్లకి ఇండియా అంటే ఎట్లా గుర్తు అంటే అత ల్యాండ్ ఆఫ్ జాంబూ ట్రీస్ అంటారు ఈ దేశాన్ని బయట దేశస్ ల్యాండ్ ఆఫ్ జాంబూ ట్రీస్ ఇప్పుడు ఉదాహరణకి యూరప్ పోతే ఆపిల్స్ ఆస్ట్రేలియాకు పోతే ఇంటి ముందు ఆపిల్ చెట్లు ఉంటాయి ఎవరి ఇంటి ముందు అన్ని ఆపిల్ చెట్లుంటాయి ఎక్కడ పడితే అక్కడ ఆపిల్స్ పండుంటాయి రోడ్ల మీద నువ్వు ఉదయం ఇంటికి ఆపిల్స్ ఊడ్స్ పడేస్తుంటారు ఎందుకంటే అవి తినరు అవి ఆపిల్స్ అందు అన్ని పురుగులు ఉంటాయి ఆ స్పెషల్ గా ఆపిల్ చెట్లకి ఇంజక్షన్స్ ఇచ్చి ఇస్తేనే ఆపిల్ పండు మంచిగా అవుతాయి అవన్నీ ఊడ్చేస్తే ఆ మున్సిపాలిటీ అన్ని చెత్త బుట్టలు వేసుకొని ఆపిల్ పండు అక్కడ తినరు అవి ఆపిల్స్ మా తమ్ముడు అక్కడ చెప్తాడు నాకు మా ఇంటి ముందు మంచిగా గ్రీన్ గా యాపిల్స్ పడి ఉంటాయి గానీ తినలేరు ఒక అరే ఇండియన్స్ వచ్చి అరే ఎన్ని ఆపిల్స్ పిచ్చర్లు ఆస్ట్రేలియన్స్ అని పొరుకుతా పురుగులు ఉంటాయి లోపల రోహచ్చింద ఇండియా మెంటాలిటీ పాపం మనకు తెలియదు యాపిల్స్ కానీ నీకు తెలుసా జాము జామ్ జామకాయ ఎంత విలువైందో దాంట్లో వైటమిన్స్ ఏ ఎక్కువ ఉంటది కానీ అది ఈ సీజన్ లో గొంతు ఇదైతుంది పాట జామ పండు తింటే ఖచ్చితంగా వేడి నీళ్ళు తాగాల లేకుంటే జల్బు జల్బు అవుతుంది అంతా ఫ్లేమ్ ఫామ్ అవుతుంది బాడీలో అది ఎండాకాలం తింటే పర్లేదు కానీ ఈ చలికాలం తింటే మటుకు వేడి నీళ్ళు తాగాల కంపల్సరీ ఆ పండుగ తింటే లేకపోతే సర్దిలాగైతుంది కాబట్టి ఇక్కడ మనం ఈ విషయం అర్థం చేసుకోవాలి ఆ శిష్యులు ఎందుకు చేయలేకపోయినారంటే బహుశా వాళ్ళు ప్రార్థన చేయలేదేమో బహుశా ఉపాసం ఉంటారేమో కానీ మన ప్రభు ఉపాసం ఉండడం అందుకే ఎలాగొట్టగలిగే అంతేన అంతే కదా మన ప్రభు ఎప్పుడు ఉపాసం ఉండేటాడు ఎప్పుడు ప్రార్థన చేసేటాడు ప్రజలందరినీ పంపించేసినాక ఏకాంతంగా పోయి ప్రార్థన చేసుకున్నాడు అందరూ వెళ్లిపోయినాక శిష్యులందరి ఇతర ఆయన ఒకటి ప్రార్థన చేసుకుంటాడు చేసుకుంటా లేదా చెప్పండి ఎందుకు చూపిస్తున్నాడు వాక్యాలు ఎప్పుడు చూసిన ఆయన ప్రార్థనలు ఉండేటప్పుడు మన నువ్వే ఉంటలేవు ఎందుకో తెలుసా నువ్వు శిష్యుని కదా నువ్వు అలిసిపోయి నిద్రపోతా ఉంటావు అప్పుడు అంటాడు ఒక రోజు వచ్చి ఇంకా బాగా అలిసిపోయారు కదా ఇంకా మంచి నిద్రపోయి అంటాడు అప్పుడైనా వచ్చేసి బుద్ధి కనికలాగా తయారైపోతావు బుద్ధి గల కనిక వెళ్ళిపోతావు నిద్రపోతా అంతే కదా పరిస్థితి మంచి తీసుకోండి ఇంకా ఫుల్ రెస్ట్ తీసుకోండి ఇప్పుడు వచ్చింది మనుష కుమారుడు అయిపోయింది వాళ్ళ టైం ఇది మీ టైమ్ అంటాడు వాళ్ళని పట్టుకోని యాజకులం పట్టుకోండి ఇది మీ టైం ఇది చీకటి సమయం మీకు పవర్ ఉంది ఈ టైంలో అంటాడు వాళ్ళకి రాత్రి ఒంటి గంటైమ్ లో ఎందుకంటే సైతాన్ పనులు అప్పుడే కదా జేసేడి వచ్చి పక్కన ఇస్కర్ యోత్ యూద్ద గురించి మనకు తెలిసి అక్కడ వాడు ముద్దు పెట్టింది కదా ఒకసారి లూకాసు వార్త అధ్యాయం లూకాసు వార్త పదకొండవ మొదటి వచ్చిన చూడండి ఆయన ఒక చోట అంటే నీకు ఎప్పుడు ఒక చోట అవసరం అని నేను చెప్తా ఉంటాను ప్రార్థన చేసుకోనికి మీకు ఒక చోట అవసరం ఇంత పెద్ద ఇల్లు కట్టుకుంటే ఒక చిన్న ప్రార్థన గుడి పెట్టుకోలేకపోయినామని అనిపిస్తుంది నాకు అనిపిస్తుంది నేను మా వైఫ్ కి చెప్పిన ఇప్పుడున్న ఇంట్లో అది అది అది హిందూస్ కడతారు కదా అది పూజ గది ఆ పూజ గదిలో వీళ్ళు ఏం చేశారంటే ఇప్పుడు మనోజ్ బద్రి కట్టిచ్చాడు చూడ ఇందాక టీవీలో కబోర్డ్ అండ్ పెద్ద కబోర్డ్ వేసి పాడేసిండ్రు అది ముందేదే చిన్నది అందులో ఈ కింది నుంచి అంత పైకి కబోర్డ్ వేసి అండ్ అంతే నా పుస్తకాలు వేడతాయి అవి ఏమైనాయి చదవచ్చి ఇరవై సంవత్సరాల ప్రయాసమంతా తినేసినాయి మొత్తం ఒక్క పేపర్ లేకుండా నేను ఇవన్నీ రాసుకుంటా కదా వాక్యాలు ఇన్ని పుస్తకాలు దేవుని వాక్యాలు రాసుకున్న పుస్తకాలు అన్ని పోయినాయి ఒక్కటి లేవు ఇప్పుడు సరే నేను ఇప్పుడు అట్లా అర్థం చేసుకుంటే అప్పుడంతా నువ్వు తప్పుడు పోతే కాబట్టి తినేస్తే చదవ అని అనుకోవచ్చు కదా నేను అవి పనికిరాని బోధలు కానీ తినేస్తాను లేకుంటే దేవుడు ఎందుకు ఆమోదిస్తాడు కొన్ని పుస్తకాలను ముట్టలేదు అది దేవుని పుస్తకాలని ముట్టలేదు అవి మన ఎందుకు అంటే దానికి ఆత్మీయమైన విధానం ఉంది మీకు అంత విశదీకరించిన అవసరం లేదు ఇప్పుడు కాబట్టి ఇక్కడ ఆయన ఒక స్థలానికి పోయింట్ ప్రార్థన చేస్తుంది పొద్దున్న లేసి ఒక స్థలం ఎన్నుకోవాల నేను ఇంటి మీదకి పోతున్నా ఇప్పుడు ఈ మధ్య ఎండక వేడివేడి మీద చెంపట చెమట ఉంటుంది కదా ఇంటి మీదకి వెళ్ళిపోతే అసలు ఈ ఉగ్గు తెలియదు నేను ఇక్కడ ఏం చేస్తాను పకింటర్ కూడా తెలియదు నేను ఏం చేస్తాను పోయి ఎంతసేపు పరిస్థితి తీసుకుంటున్నాను అక్కడే పాటలు పాడుకుంటున్నాను ఎవరు వినిపేదా పాటలు పాడతా దేవుని వాక్యాన్ని నేర్చుకుని మొత్తం ముగించినాక అప్పుడు కిందికి వచ్చి పోయి పాలు తీసుకొచ్చిపోయి డైరీ ఫామ్కి పోయి ఎందుకోవాలి ఎందుకంటే ఆ వాక్యం చెప్తాను చూడండి మీరు వాక్యాన్ని ప్రాక్టీస్ చేయకపోతే ఎట్లా ఎదుగుతారు చెప్పండి విశ్వాసంలో ఇరవై సంవత్సరాల క్రితం ఉన్నదో మీ విశ్వాసం అట్లానే ఉంటది ముందుకు పోలేము మనం వాక్యంలో చూడలేము చూడలేనప్పుడు విశ్వాసంలో బలపడలేము నీ ప్రార్థనకి విజయం రాదు లేదు విశ్వాస సహితమైన ప్రార్థన రోజు స్వస్థపర్చన్ వాక్యం ఉంది కదా మళ్ళీ నువ్వు విశ్వాసంలో అంచనా ఎదగకపోతే ఎట్లా వస్తుంది చెప్పండి స్వస్థత అటువంటి విశ్వాసంలో నువ్వు ప్రార్థన చేయకపోతే నీకు రాదు కాబట్టి ఇక్కడ నుంచి మనం నేర్చుకుంటున్నాం ఆయన ఒక స్థలానికి వెళ్ళింది ప్రార్థన కాకతారా చూడు ఆయన ఒక చోట చూడండి ప్రార్థన చాలించిన తర్వాత అంటే ఒక టైం ఫిక్స్ చేసుకున్నాడు ఎంత బిజీ ఉన్నా ఎంత మంది సేవకు వచ్చిన నేను నేర్చుకుంది నువ్వేదో గొప్పగా సేవ చేస్తున్నావు బ్రదర్ నువ్వు అనేక ప్రాంతాల పోయి సేవ చేస్తున్నావు పబ్లిక్ మీటింగ్స్ కండక్ట్ చేస్తున్నావు ఇంటర్నెట్ లో యూట్యూబ్ లో గొప్పగా ఏమేమో చేసుకుంటున్నావు ఎంత చేసినా ఏకాంతంగా నువ్వు పోయి ప్రార్థన చేసుకోవాలి ఇది నేను నేర్చుకున్నా నువ్వు ఎంత పబ్లిక్ లేదు నేను పబ్లిక్ లో చాలాసేపు ప్రేయర్లు ఉన్నాను బ్రదర్ అది పర్పస్ వేరే నువ్వు దేని కొరకు ప్రార్థన చేసిన నీ కొరకు కాదు నువ్వు ప్రజల కొరకు ప్రార్థన చేసినవు కానీ నీకు కూడా అవసరం ప్రార్థన సేవకుడికి నువ్వే గొప్ప ఆయన దృష్టిలో నువ్వు ఒక మనిషివే గా కాబట్టి నువ్వు ప్రజలకు చేసినాక ఆ పర్పస్ అయిపోయింది ఇప్పుడు ఏకాంతంగా నువ్వు కూడా పోవాలి వేసి అదే చేసి కదా వాళ్ళకి అందరికి ప్రార్థన చేసి పంపించినాక ఒక్కడి పోయి ఒంటరిగా ప్రార్థన చేస్తుండే ఎందుకో తెలుసు దేవుడు అని ఎందుకు చేయాలి చెప్పండి మంచిది మీకు బాగా అర్థమైపోయింది ఇప్పుడు మనం విధానం పాటించాలి అర్థం అర్థమైపోయింది కదా ఇంకా నేను చెప్పడం ఎందుకు మీకు పొద్దున్నే చెయ్యండి అది నైట్లో నిద్ర రాకపోతే దాని అర్థం ఏందంటే ప్రార్థన చేయమంటున్నాడు పోయి ప్రార్థన చేసుకోండి అప్పుడు ఆటోమేటిక్ గా నిద్ర వస్తాడు నాకు తెలుసు ప్రాణాలు ఆటోమేటిక్ గా నిద్ర వస్తాడు ఊరికేనే ఆవలింతలు వస్తావు వాడు ఈ శరీరం చాలా దౌర్భాగ్యమే వాడు టెన్ దూరతాడు ఎందుకు ఇంకే వాడికి అది ఆదామ వాళ్ళు దగ్గరికి కంట్రోల్ తీసుకోండి శరీరం మీద కాబట్టి దీన్ని ఛేదించుకోవాలి ఎంత అవలింతలో చిన్న మోహం కడుక్కోవాలా చల్ల నీళ్ళు తగలబోయి మళ్ళా మీద కూర్చోవాలి నేను ఎట్లా చేస్తాను నిద్రమవుతూ వస్తే వస్తుంది ఎందుకంటే మనకంతా మనమంతా ఒకటే కదా ఒకటేగా చెందిన వాళ్ళ నేనే స్పెషల్ కాదు కదా మీలాగా నేనంతా స్పెషల్ మీరు నేను రాదు కాబట్టి నాకు ఇంకే అవసరం ఎందుకంటే రాత్రి వస్తాడు వాడు లేకపోతే వచ్చి మళ్ళీ డిస్టర్బ్ చేస్తాడు అయితే వీళ్ళు ఆయన ప్రార్థన చాలించినట్టు వచ్చి అడుగుతున్నారు మాకు ప్రార్థన నేర్పమంటున్నారు చూడండి మనం ఇప్పుడు మనం నేను నేను ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాలు సేవ నేను బాగా ప్రార్థన చేస్తాను నాకు గెలిసా కాదది విధనం నువ్వు ఎన్ని సమస్యలు నీకు ప్రార్థన రాదనుకోలేదు నాకు ప్రార్థన నేర్పు ప్రభు అని అడిగినప్పుడు ఆయన అన్ని ప్రార్థనా విధానంలో మార్పులు తీసుకొస్తారు ఎందుకంటే రోబుల రాష్ట్రపతిగా మనం చూస్తాం కదా ఎన్ని అధ్యయంలో ఉచ్చరింపు శక్ మూలుగులతో పరిశుద్ధాత్ముడు మనపక్షంగా ఉంటే అంటే మనకి ఏనికి రాదు ప్రార్థన యుక్తంగా ప్రార్థన చేయడానికి రాదంటాడు అక్కడ వాక్యం నీవు ఒప్పుడు ఎవ్వరే కానీ ఎన్ని ప్రార్థన చేసుకో నీకు తెలియదు అంటాడు నీకు ప్రార్థన చేయనికి రాదు అంటాడు సమరస్థితున్న మీరు ఏమి పూజిస్తున్నారో మీరు ఎలాదమ్మాడు మీరు తెలియని దాన్ని ఆరాధిస్తున్నారు మేము తెలిసిన దాన్ని ఆరాధిస్తున్నాం అన్నట్టు అంత ధైర్యం చెప్పాడు మన ప్రభు నువ్వు చెప్పాగల అట్లా నేను తెలిసిన దాన్ని ఆరాధిస్తున్నా కాబట్టి ఇప్పుడు శిష్యులు అడుగుతున్నారు చూడండి అడుగుతున్నాడు పన్నెండు మందిలో ఒకడేనా ఒకటే వచ్చాడు చూడండి చూడండి చూడండి ఎంత మంచి ప్రశ్న నువ్వు ఎప్పుడైనా చేసినవారు నేను అడుగుతాను దేవుని అటనే అడుగుతా ప్రశ్నలు ఎందుకంటే ఆ వాహ్యం చదువుతుంటే ఒక్కడొచ్చి ప్రశ్న చేసి మళ్ళీ నేను ఆ ఒక్కడిని కావాలా ఈరోజు ఈ రోజు నైట్ నేనే ఆ ఒక్కడిని మోకాలు ఉండి ఆ సిస్టర్ గురించి ప్రార్థిస్తాను ప్రవ్వా ఎందుకు ఆ సిస్టర్కి సమస్య నుంచి విడదగలుగుతలే ప్రూపిస్తాడు నేనేం చెప్పాను ఏం చూపించండు అది నా పని కాదు ఒక బ్రదర్ గురించి నేను ఒకసారి చాలా తీవ్రంగా ప్రార్థిస్తే ఎంత భయంకరంగా చూపించిండే అమ్మ నేను అనుకున్న ఇటువంటి దేవుణ్ణి స్తున్నా ఆయన అన్ని థియేటర్గా సినిమాలో చూపించాడు చూపిస్తాడు టీవీలో చూపించాడు చూపిస్తాడు ఒక బ్రదర్ కి భయంకరమైన రోగం వచ్చింది నాకు చాలా వేదనతో ప్రార్థన చేస్తే నాకు చూపించిండు ఆ బ్రదరు ఏమేం చేసిండు ఎక్కడెక్కడ పోయిండు ఎవరెవరితో ఉన్నాడు అవన్నీ చూపించుండు అట్లా వచ్చింది రోగం దాని తర్వాత ఆయన ఎట్లా అటువంటి పాపం చేయడానికి ప్రేరేపబడ్డాడు ఎటువంటి సినిమా చూసి ఆరు వందల సినిమాలు ఉండే పిచ్చి సినిమాలు సైతాన్ సినిమా ఏ సినిమా చూపించినా కూడా చూపించే అటువంటి చెప్పాను మనుషులకు ఎక్కడ కూడా చెప్పాను నేను ఫర్ ఎగ్జాంపుల్ గురించి ప్రాధాన్యత దేవుడు నా కొన్ని చూపించానుకో ఆయనకు నేను ఎప్పుడు చెప్పాను ఎందుకంటే చాలా డేంజరస్ సేవ్ అది అర్థమవుతుందా చాలా మందికి అటువంటి గిఫ్ట్స్ ఇస్తాడు దేవుడు ఎందుకంటే నువ్వు అడుగుతా ఉన్నావు దావి లాగా అడుగుతున్నావు కాబట్టి ఇస్తా దేవుని బిడ్డలందరూ అడిగిన వాళ్ళకి అందరికీ అవి చూపించాడు నువ్వు అడిగేది దేని దీప్వా నాకు రోగం దిప్రవ్వా నా పెళ్లి చేయప్రవా నా పిల్లలకు ఉద్యోగాల ప్రవా పిల్లల రోగాలు బాగు చేయప్రవా నాకు ఇల్లు కావాల ప్రవా నాకు ఇది కావాలి ప్రవా ఇది నీ ప్రార్థన కానీ ఎవడు కూడా డబ్బా ఇది అర్థం కాకపోతే ప్రభావం ఆడుతున్నాడా ఆ ప్రార్థన లేవు ఈ రోజు నైన్టీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ ఆ ప్రార్థన లేవు చర్చలో టీవీలో చూడండి వాడు ఏం ప్రార్థన ఆడుతాడు మా భర్త శ్వాస కావాలా మా భర్త రోగం నుంచి బిడల పొందాలా వ్యసనం నుంచి బిడదల పొందాలా ఉద్యోగంలో ప్రమోషన్ కావాలా ఇవే ప్రార్థన ఎవరు చూసిన కారు కావాలా మేడలు కావాలా విద్యలు కావాలా ఇవే ప్రార్థనలు కాదు ఎవరు కూడా ఆత్మీయమైన విషయాల పట్ల ఆసక్తి లేదు రోజు అందుకు చర్చి డిస్ట్రాయ్ అయిపోయిందని నేను మీకు చెప్పిన చర్చి ఎందుకు ఫెయిల్ అయింది కరోనా ఎందుకు చూడలేకపోయింది ఏ చర్చి చూడలేదు ఎందుకు చూడలేదంటే ఫెయిల్ అయిపోయింది కానీ మనకు ప్రభు ఎప్పుడు చూపించింది కరోనా చూపించలేదు ఆర్థిక స్థితి టోటల్ పతనమైపోతా అని చూపించలేదు మనకి రకరకాల రోగాలు వస్తాయి ఎకనామిక్ సిస్టమ్ టోటల్ కొలాబ్స్ అయితే టూ థౌసండ్ ఎయిట్ లో చూపించిండు తర్వాత పోయిన సంవత్సరం వరకు చూపించిండి ఇప్పుడు లేదా గవర్నమెంట్ లో పైసలు లేవు మీకు తెలుసా శాలరీస్ ఇవ్వనికి మీకు ఎట్లా ఇస్తుంటో ఫుల్ శాలరీ నాకు తెలుసు చెప్తున్నాడు గాడి ఫుల్ లేదా ఫుల్ ఇస్తా అని చెప్పిండే టీవీల అంత అబద్ధి కొనేవాళ్ళు లేదు మనీ ఎవరలేదు మనీ మీరు అనొచ్చు ఎవరిదారు లేదంటే మళ్ళీ అచ్చుంటారా వాళ్ళు బహు తెలివి వాళ్ళు ఎందుకంటే వాళ్ళని తెలుసు ఈ మనీ ఎట్లా జమ చేసుకోవాలి నరేంద్ర మోడీ పంపించిన మనీలో మొత్తం కొట్టేసి ఇక్కడ అవి మనం రికార్డింగ్స్ లో పెట్టామవి తీసేస్తాం అవసరం లేదు మనం కానీ ఏం చెప్తున్నాంటే వాళ్ళంతా మోసగాండ్లు వాళ్ళ మాటలు వినకండి టీవీల ముందు కూర్చొని గంటలు గంటలు ఆ మాటలు వినకండి అదంతా రోగం మరణంతో నిండింది అది అది మిమ్మల్ని మరణానికి నడిపిస్తా అర్థమవుతుందా వాక్యాలు వినండి సరే మీరు పరిశీలించుకోండి పాస్త చెప్తున్న వాక్యం ఎంత మటుకు కరెక్ట్ వాక్యం ప్రభు నేను దీన్ని స్వీకరించా లేదా నా తను మాట్లాడుతూ మాట్లాడా తప్పగా మాట్లాడుతా నీతోనే మాట్లాడతారు ఎందుకంటే పరశురాత్మ అభిషేక్ ఉంది కదా ప్రార్థన చేస్తే నీకు ఇవన్నీ చూపిస్తారు అర్థం చేస్తారు ప్రభు ప్రార్థన నేర్పిస్తాను చూడండి అక్కడ ఏమన్న నేర్పిస్తుంటే నేను ముగిస్తున్న వాక్యాన్ని ఇంకొక ఐదు నిమిషాల్లో అందుకే మీరు ప్రార్థన చేయనప్పుడు క్షమించు ప్రతి వాణి క్షమిస్తున్నావా అవన్నీ మనం పాటించనామా లేదనేది అట్లా నేర్చుకోమంటు ప్రార్థన నేను అవన్నీ పాటించులాగా ప్రార్థించామంటున్నాడు అందులో ఉన్నాయన్ని నువ్వు అమలు పరచుకోకపోతే నువ్వు అట్లా ప్రార్థన చేయలేదు అన్నట్టు అర్థమవుతుందా క్షమి మనం క్రిస్టియానిటీలకు క్షమాపణ లేదు నేను చెప్తున్నా కదా నువ్వు యోగా క్షమించలేవు పక్కింటోమించలేవు ఎదిరింటో క్షమించలేవు నీ సొంత తోగుట్టును క్షమించలేవు నువ్వు ఎట్ల సేవకు ఎట్లా దేవుని బిడ్డవి నీ ప్రార్థన ఎట్లా పోతుంది ఆయన దగ్గర అది వేస్ట్ అయిపోతుంది అప్పుడు ప్రార్థన ఎందుకు నువ్వు విడుదల మొదలెకపోతున్నావు నువ్వు క్షమించలేని స్థితిలో ఉన్నావు నీ హృదయంలో ఇంకా ఉంది ఆ కపటం ఆ ద్వేషం లేదు ఆయనలో ఎటువంటి కపటం లేదని వాక్యం కేసుకోవ్ అట్లా చేయమంటే ప్రార్థన యాకోబ్ రాష్ట పతిలో ఒక వాక్యం చూపించి నేను ముగిస్తాను చూడండి నాలుగవ అధ్యాయము మూడవ వచ్చినాం కరెక్ట్ గా మనం ప్రార్థన చేయలేకపోతున్నాం అంతా తప్పు ప్రార్థనలు చేస్తున్నామని చూపిస్తానండి నాకు ల్యాప్టాప్ కావాలని ప్రార్థన చేస్తాం తప్పేముంది ల్యాప్టాప్ అవసరం ఎందుకంటే బ్రతువు దగ్గర అవసరం ఖచ్చితంగా అవసరమేగా ఏం ప్రార్థన చేస్తాను వేస్ట్ ప్రార్థన రాంగ్ ప్రేయర్స్ అవి ఆ ప్రేయర్స్ రాంగ్ ప్రేయర్స్ నైన్టీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ క్రిస్టియన్స్ ఆ ప్రేయర్స్ చేస్తారు నాలుగో అధ్యాయం మూడవ వచ్చిన మీరు ప్రార్థన చేస్తే అడగడం అంటే ప్రార్థన చేయడం మీరు ప్రార్థన చేస్తే ఏం చేస్తారంటోగములు భోగములు అంటే ఆహారం ఈ లోకం కొరకు ఈ లోకంలో ఏదో సంపాదించుకోవడం కొరకు మీరు ప్రయాసపడతారట మీ భోగంల కొరకు లగ్జరీస్ మీకు సంబంధించిన ఎంటర్టైన్మెంట్ కి సంబంధించిన ఎంజాయ్మెంట్ కి సంబంధించిన లోకంలో ఎంజాయ్మెంట్ సంబంధించినవి వాటి కొరకు మీరు ఏ ఉద్దేశం మంచి ఉద్దేశం కాదనట్టే కదా అంటే మీరు మీరు అడుగుతున్నాయి మంచి కావనట్టే అడుగుదా లేదా క్లియర్ గా ఈ రోజు నుంచి ఏమడుతావు బ్రదర్ ఉద్దేశం అంటే ఇప్పుడు నాకు ఈ టీం ఉంది నేను అనుకుంటా నేనే మా ఇంట్లో చాలా పెద్ద గోడ ఉంది సరిపోతలేదు అనుకుంటున్నాను ఏం చేయాలి చెప్తా ఇంకొంచెం పెద్ద టీవీ ఉంటే బాగుంటుంది ఖచ్చితంగా వస్తున్నారు అది మా మైండ్ అది ఈ స్పీకర్ చాలా బాగుంది ఇంకొంచెం పెద్దగా ఉంటే బాగుంటుంది వస్తుందా లేదా ఉన్నదానికి సారిపోదా నేను అట్లా ఏమి కొన చెప్తున్నా కదా నేను ఏవి కొనదు అరే ఉన్నది కదా ఇది జడిపోతే మీకు తెలుసా ఇది నేను రిఫేర్ చేసుకుంటా నా తెలిసట రిఫేర్ చేసుకో ఎందుకంటే నేను ఇంజనీర్ కదా నేను చెప్పుకుంటా నా గురించి నేను ఇంజనీర్ అనేసి దేవుడు నాకు నాలెడ్జ్ ఇచ్చిండు నువ్వు దాన్ని రిపేర్ చేసుకోగలవా అని అందులో పోయింది ఏం కాంపోనెంట్ అది నాలెడ్జ్ ఇచ్చింది దేవుడు నువ్వు ఇంజనీరింగ్ నువ్వు బీటెక్ నీ క్రింద నాలెడ్జ్ చేసుకోగలవు ల్యాప్టాప్ చెడిపోతే రిపేర్ చేసుకోవాలా కొత్తది ఎందుకు నీ నా కంప్యూటర్ చెడిపోతే నేను ఇంగ్ రిపేర్ చేసుకుంటా ఎన్ని రిపేర్ చేసుకున్నాను నా కంప్యూటర్ అండ్ ఏం కాలేదు కొత్త చేసుకుంటా నేర్చుకోవాలి నేను అనేది ఏంటంటే నువ్వు చాలా కౌంటర్ లాగా ఉన్నావు బ్రదర్ అన్ని నువ్వే చేసుకుంటే మళ్ళీ వాగెట్ ఇస్తావు రిపేరర్కి పైసలు ఇవ్వాలా లేదా నా వల్ల కాకపోతే రిపేరర్కిస్తా నా వల్ల అయితే నేను ఎందుకు చేసుకోవద్దు చెప్పండి ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ త్రూ క్రైస్ట్ జీజస్ అన పౌలు అనడా లేదా క్రీస్తునా ప్రభు నందు నేను సమస్తము చేయగలను సమస్తం అన్నాడు కదా సమస్తం అంటే ఏం చెప్పండి అన్ని కదా మీరు చేసుకోవాలా నాకైతే ఒకరోజు కొన్ని సమస్యల క్రితం చెప్తున్నా మొత్తము ఒక రెండు రూమ్స్ అంతా ఎలక్ట్రికల్ వర్క్ అంతా నేనే చేసేసిన గోడలు తోవేసి మీకు తెలిసి నీ వర్క్ అది గోడల పైన తోవేసి అండ్ ప్లాస్టిక్ పైపులు వేసేసి అక్కడ వైర్లు గుంజేసి మొత్తం ప్లాస్టిక్ చేసేసా నేను మెంటలోండి నేను ఎలక్ట్రిషియన్ ని పిలిపించి అవన్నీ చెప్పించుకోవచ్చు కదా స్విచ్ బాక్సులు పెట్టి స్విచ్లు ఫిక్స్ చేసిన చేసిన అది నేను ఎందుకంటే ఒక ఆశ నాకు నేర్చుకోవాలని ఆశ ఏవే నైనా అన్ని నేర్చుకోవాల మన రొట్టెపీట ఎరిపోయింది మా ఇంట్లో దానికి మంచి ఇట్లా గుంత పడింది రంధ్రం పడింది నేను ఏం చేసిన నాలుగు సంవత్సరాల నుంచి ములగబడింది రొట్టెపీట దానిమీద రొట్టెలు చేస్తాడు దానికి అది అది ఏమైంది చెక్క కొన్నిసార్ చెక్క అది ఆ సరిగా ఉండదు ఆ చెక్క అందులో అది గుంత పడిపోతుంది అది పుచ్చిపోవడం కాదు అది ఆ చెక్క చెట్టు తయారు కావడమే మధ్యలో తరువులో ఏదో ఉంటుంది అది నల్లగా అది కొంతకాలానికి గుంత అయిపోతుంది మనం రొట్టె పెడితే ఆ పిండానికి వెళ్ళిపోతుంది ఈ రొట్టె కాదన్నట్టు ఇక నేనేం చేసిన తెలుసా దీని చూసిన దీన్ని ఎట్లా ఫిక్స్ చేయాలి ఈ లాక్డౌన్ లో అని రొట్టెపీట బయటకు తీసిన తీసి ఏం చేసినా తెలుసా ఆ మా ఇంటి దగ్గర ఒక కార్పెంటర్ ఉంటే ఈ లాక్డౌన్ లో షాప్ బంద్ ఉంది అయితే ఆ షాప్ వాడికి తలుపు ఉంటది కదా తలుపు దగ్గర రంపం పొట్టు ఉంది ఆ పొట్టు తీసుకొచ్చిన నేను చెప్తున్నా నా గురించి గొప్పగా చెప్తాను నేను చెప్తున్నా ఏం చేయాలి ప్రభు ద్వారా ప్రభు ఇచ్చిన అభిషేకాన్ని మనము ఎట్లా వాడుకోవాలి మన అనుదిన జీవితాలలో ఆ రంపం పొట్టు తీసుకొచ్చి నేను ఏం చేసిన ఫస్ట్ అది మంచి క్లీన్ చేసిన లోపల ఏమైనా మురికి ఉండి పాత పిండి ఉంటది కదా అంత తీసేసిన ఫుల్ తీసేసి మొత్తం క్లీన్ చేసేసి కొంచెం ఫెవీక్విక్ వేసిన ఫెవిక పర్మనెంట్ గమ్ ఉంటుంది తెలుసు మీద అండ్ ఒక ఫెవీక్విక్ వేసి మొత్తం రంపపోట నింపేసిన నింపేసి అయిన సాల్ట్ పేపర్ కొట్టేస్తే కొత్త అయిపోయింది అది రాయిలాగా అయిపోయింది అది మంచి లెవెల్ అయిపోయింది అందరు పరేక్షన్ పిల్లలు కూడా పరేషన్ అయిపోయింది మీరు అంతా మీరు చేయాలి ఇవన్నీ బీటెక్ కాదు బీటెక్ నాలెడ్జ్ ఉండాల అన్ని కొత్త కొత్త తయారు చేయాలి ఇప్పుడు నువ్వు బీటెక్ నువ్వు కంప్యూటర్ ఫీల్డ్ నువ్వు చేయాలి యూట్యూబ్ ఛానల్ మాకు కేబిపీఎంకి నేను ఎంత కష్టపడుతున్నా అర్థం కావట్లేదు కొన్నిసార్లు ఎన్ని రకరకాలి అవన్నీ ట్రై చేస్తున్నా మళ్ళీ నీకు ఆ నాలెడ్జ్ మాకు హెల్ప్ చేయాలి కదా నీలాంటి వాళ్ళు చర్చ హెల్ప్ చేయలేదు ఈరోజు ఏ చర్చలో కూడా ఏ చర్చి వందల చర్చలు కొన్ని వేల చర్చలకి యూట్యూబ్ లేదు సండేస్ పుట్టవాళ్ళు వాకే చెప్పలేదు పాస్టర్స్ ఎందుకంటే యవనస్తులు ఎవరు హెల్ప్ చేయలేదు పాస్టర్స్ కి ప్రతి చర్చిలో బీటెక్ వాళ్ళు ఉంటారు కదా చేయలేదు యోనస్తులు ఏముంది అభిషేకం ఉంది రక్షణ అనుభవం ఉంది ఏం చేసేది వేస్ట్ చేసుకున్నారు అంత అనుభవం కొంచెం బాధ అనిపిస్తుంది చాలా మంది పాస్టర్స్ నాకు ఫోన్ చేస్తుంటారు అటు ఆంధ్ర దిక్కడ నుంచి ఇక్కడ నుంచి మన తెలంగాణ పాస్టర్స్ ఏం బ్రదర్ ఎట్లా నడిపిస్తున్నారు చర్చ్ అంటే బ్రదర్ అరే యూట్యూబ్ యూట్యూబ్ మాకేంత బ్రదర్ మీ దగ్గర ఎవరస్తులు లేరా అంటే ఎవ్వలేడు బ్రదర్ అంత భయంకరంగా ఉంది చర్చి సిస్టమ్ ఈరోజు చర్చ్ ఫెయిల్ అయింది ఎందుకంటే పాస్టర్స్ యవనస్ చేయలేదు అట్లా యవనస్తులు సంఘానికి సేవకులు లాగా పనికిరాలేదు ఎందుకంటే నువ్వు ఎవరికి పనికిరాని నువ్వు సేవకుల లేవనెత్తలేదు చర్చలో టెక్నాలజీ నేర్పలేదు బీటెక్ బ్యాక్గ్రౌండ్ ఉన్న పిల్లలు కంప్యూటర్ సైన్స్ నాలెడ్జ్ పిల్లలు ఎవరు హెల్ప్ చేయలేకపోయింది చర్చి అంతా దిగజారిపోయింది స్థితి అందుకే నేను తీర్మానిచ్చుకున్నా నాకు వచ్చిన కాడికి ఒక శనివారం పాస్వర్డ్స్ అందరినీ గుర్చే పెట్టి వాళ్ళకి నేర్పు అనుకునేది నాకు వచ్చిన కాడికి నేనేదో గొప్ప బీటెక్ బ్యాక్ గ్రౌండ్ కాదు నాకు వచ్చిన కాడికి అది ఎట్లా పెట్టాలా యూట్యూబ్ లో కెమెరా ఎట్లా స్టార్ట్ చేయాలా ఎట్లా వాఖ్యాల తయారు చేయాలా అవన్నీ నేను నేర్దామనుకుని చెప్పిన పాస్టర్ ఒక పాస్వర్ ఒక సాటర్డే ఫుల్ డే ఆయన మీకు ఎవరికి ప్రేరేపడగలిగితే ఆ పాసన్ అందరినీ పిలిపించుకోండి రండి ఆ రోజు నేను ఫ్రీగా ట్రైనింగ్ ప్రోగ్రామ్ చేస్తాను ఫుల్ డే అయితే ఆ పాసర్ మీరు చెయ్యండి బ్రదర్ నేను ఆ రోజు అందరికి అర్థం ఫ్రీగా పెడతాను చూస్తుండే రేపు ఎట్లుంటాం నీకు ఆశ ఉంటే ప్రభు నడిపిస్తాడు ఆశాల్లో రుద్దిపర్చు దేవుడు కదా నేను దానికి ఎన్కేజ్ చేసుకోవచ్చు కదా ఒక్కొక్క ఫాస్త దగ్గరికి వెళ్ళి ఐదు వేలు తీసుకోవచ్చు కదా రేపు ఇప్పుడు అది వేరే సేవ అది మన సేవ కాదు అది ఒక వంద మంది ఫాస్తా ఐదు వేలు ఇస్తే నేను మస్తు డబ్బులు సంపాదించుకోవచ్చు లాక్డౌన్ లో కదా ఇప్పటికీ ఒకటే చెప్పాలి నాకేం ఇప్పుడు మన ఫుడ్ గురించి మన ఎక్కువ చాలా మంది ఇంపార్టెంట్ అయితే ఒక టైం ఇప్పుడు ఇంకా ఈ వైరస్ టైంలో మంచిది అంటున్నారు చెప్తున్నారు అయితే దానివల్ల ఏమైతుందంటే నాకు ఇప్పుడు చాలా మొన్న మొన్న డిస్కస్ చేస్తా ప్రతిసారి ఒకే చెప్పి చెప్తారు కదా ఎందుకు చెప్తారంటే నాకు కొంచెం అర్థమైన ఏంటంటే ఒక టైం లో దేవుడు ఏదో ఒక ప్రార్థన సేవకు నడిపించినప్పుడు ఆ టైమ్ ఆహార పదార్థం దొరకవు కాబట్టి మన శరీరం చెప్పింది అదే శ్రమల కాలంలో శ్రమల కాలంలో ఇప్పుడున్న ఈ లాక్డౌన్ కాలంలో నువ్వు నీ బాడీని ట్రైన్ చేసుకోకపోతే భయంకరంగా శ్రమలు స్టార్ట్ అయినప్పుడు ఎట్లా జీవించగలవు తిండి దొరకదు అప్పుడు ఎట్లా జీవించగలవు దీన్ని ట్రైన్ చేసుకోవాలి ఇప్పుడు చూడండి ఒక చపాతి తిన్నా ఎట్లానే ఉంది నా బాడీ వెయిట్ తగ్గలేదు పెరగలేదు అట్లానే ఉంది ఒక చపాతితోనే లావ్ అవుతున్నాం చూడండి అది దేవునికి అర్థం కావాలి నేను అడగాలని ప్రభు ఒకటే చపాతి తిన్నా ఒకటే దోశ తిన్నా రెండు ఇడ్లీలు తిన్నా అయినా గానీ ఎందుకు లావైతుంది సరే యాక్టివిటీ లేదు కాబట్టి నేను చెప్పేటది అంతే ఒకటి ఏంటంటే మీరు దేని గురించి ప్రార్థన చేస్తున్నాను కరోనా టైమ్ లో ఇది బిర్యానీలో తినే టైమా జీ బాధ అనిపిస్తుందా ఎవరు వేసిండ్ర ప్రశ్న ఎలీషా ఎలీషా వేసిండీ ప్రశ్న యహాజీ ఇది ఆస్తి అంతస్తులు సంపాదించుకుండే సమయమా ఇప్పటికీ ఫోన్ కాల్స్ వస్తుంటాయి లాక్డౌన్ టైమ్ లో సార్ మీరు ల్యాండ్ చూసాలనుకుంటారా మీకు ఆశ ఉందా ఇక్కడ పల్ని ప్లేస్ లో ల్యాండ్ ఉంది గేహాజీ గుర్తుకొస్తాడు నాకు తక్కువ రావాలని వాక్యం చూస్తున్నారు ఆత్మీయంగా ఎదగడం అంటే అది కాబట్టి మీరు మీ సుఖభోగముల గురించి ప్రయాసపడుతున్నారు ప్రార్థనలు అన్ని దానికి చేస్తున్నారు కానీ ప్రభు విషయాల మీకు ఆసక్తి లేదు దేవుని బిడ్డలందరూ ఆ రోజుల్లో పాత నిర్బంధకాల పుస్తకాలలో వాళ్ళని చూస్తున్నారు దేవన్ విషయాలు ఆసక్తి ఎంతో ఆసక్తి వాళ్ళకు దేవుని వాక్యం ఈ సత్యాన్ని గ్రహించాలి ఎందుకంటే ఈ శరీరం విడిచిపెట్టకముందు నేర్చుకోవాలన్నా ఆ పట్టుదల ఉంది ఇవన్నీ ఎందుకంటే ఆయన వచ్చేంత వరకు మీరు ఆయన ఇండైరెక్ట్ గా చూస్తున్నారు ఆయన వచ్చినప్పుడు ముఖాముఖిగా చూస్తారన్నారా లేదా మళ్ళీ ఆయన ముఖాముఖిగా చూసినప్పుడు అరే నేను చదివింది ఏందైనా ఉంది ఏంటంటే పరీక్ష లేదా అందుకు సకల గోత్రంలో వారు రొమ్ము పట్టుకుంటూ పరిగెత్తిపోతారు నేను నమ్మింది అబద్దం నేను విన్నది అబద్దం నేను చదివింది అబద్దం ఈయన చూస్తే ఇట్లా ఉండడం అప్పుడు భయపడి పరిగెత్తుతారు మోసపోయిన జీవితాలు కాబట్టి మనం మోసపోకుండా ఉండాలంటే క్షయమైన ఆహారం కొరకు కష్టపడకండి అక్షయమైన ఆహారం కొరకు కష్టపడండి అప్పుడు ఈ వైరస్ ఎన్నోచ్చేం చేయలేదు అర్థమవుతుందా ఒకవేళ ప్రభు సన్నిధి నేను వెళ్ళిపోవాలంటే ఇంకా సంతోషమే ఇంకా త్వరగా ఉంటాను ముప్పై ఇంకొక ఇంకొక డెబ్బై ఏళ్ల తర్వాత పోతే ట్వంటీ ఇయర్స్ లేట్ అన్నట్టే కదండి అప్పుడు అందరూ అబ్రహాము దావీదు పావుళ్ళు వాళ్ళందరూ నువ్వు చాలా లేటుగా వచ్చినవయ్యా అంటారు అక్కడ చాలా లేటు వచ్చినట్టు సిగ్గునట్టుంటా లేదా అర్థమవుతుందా మీకు నేను చెప్పాను కొంచెం నేను ఏదో హ్యూమర్ పెడుతున్నా కానీ ఆత్మీయ దశలో మీరు ఎదగాల్సింది ఏంటంటే లాక్డౌన్ లో ఈ విశేషమైన సత్యాలు మీరు గ్రహించాలా దానియాల గ్రంథం అంతా వాక్యాలు నేర్చుకోండి ప్రకటన అంతా నేర్చుకోండి ఎందుకంటే అవి నెరవేరుతున్నాయి ఇప్పుడు మన కాలంలో దురదృష్టం ఏ చర్చ చూడలేకపోయింది మనకు చూపించింది దేవుడు మన గొప్పతనం కానే కాదు మనం ఆయన ప్రేమిస్తున్నాం ఆయన సత్యాన్ని ప్రేమిస్తున్నాం కాబట్టి మనకు అది చూపించింది అటువంటి సత్యంలో మనం ముందు కొనసాగాల మరోసారి జ్ఞాపకం చేస్తున్నా మీ ప్రార్థనలు రాంగ్ ప్రార్థనలని వాక్యం హెచ్చరిస్తుంది ఇంతకాలం చేసిన ప్రార్థనలన్నీ రాంగ్ ప్రార్థనలు అందుకు మీరు ఏం సంపాదించుకోలేకపోయినారు తప్పులేది ఇల్లు సంపాదించుకోవడం ఉదయం సంపాదించుకోవడం అవన్నీ ఇంపార్టెంట్ కానీ మీ మనసు ఎక్కడుంది ఆయన నీతి నైన్ రాజని వెతకమన్నాడు పాటి అటువంటి ప్రార్థనలో మనం ముందుకు వెళ్దాం కన్ను మూసుకుంటే మహోన్నతుడ తండ్రి మహిమ స్వరూపి మీకు వందలేసయ్య గొప్ప తండ్రి మీకేస్తూ తెలుస్త మీ బిడ్డల్ని మీరెంతగానో ఆదరించే గొప్ప దేవుడైనా ఈ చీకటి కాలంలో మీ బిడ్డల్ని విడిచిపెట్టారు తండ్రి ఏ తండ్రి కూడా తన బిడ్డల్ని సైకానికి అప్పగించాడు రోగాలకు అప్పగించాడు అటువంటి గొప్ప దేవుడు మీరు నైనా ఈ లోకపు మనుషులే చేశేషంగా మీ బిడ్డల్ని కాచి కాపాడతారు కానీ మేం నిర్లక్ష్యంగా ఉంటున్నాం క్షమించమని ప్రార్థిస్తున్నాం మీ వాట్లాన్ని మేము ధృనీకరించాం అందుకు చర్చి ఫెయిల్ అయింది ప్రపంచం అంతటా ఎవరు చూడలేదు ఈ ఉపద్రవం మీదకి వస్తుంటే మాకు ముందుగానే హెచ్చరించిన మిమ్మల్ని ముట్టదనని మీరు అన్నారు ఎందుకంటే మా మీద గోర పిల్లల రక్తం ఉంది మేము సాక్షమిస్తున్నాం నైనా ఇది కేవలం మీ యొక్క రక్తం వలననే మేము కప్పిపుచ్చబడ్డాం మృత్యు మమ్మల్ని ముట్టలేకపోయింది ప్రవా అనేకలను ముట్టింది ప్రవా గొప్ప వాళ్ళందరు పోయినారు నేను పెద్ద పెద్ద బిజినెస్ మెన్ వెళ్లిపోయినారు ప్రభా పొలిటీషియన్స్ పోతున్నారు రకరకాల వ్యక్తులందరు చనిపోతున్నారు ప్రభా చనిపోవడం మాకు బహు వేదనతో ఉంది నేను ఒక ఆత్మ రహించుకోవడము మాకు ఎట్టి పరిస్థితుల్లో తను మేము దాన్ని జీవించలేకపోతున్నాం వైరస్ బాధితుల గురించి మేము ప్రార్థిస్తున్నాగా రక్షించుకోండి నేను అక్కడ చిన్న గుంపు చేస్తుంది ప్రశేషంగా చేస్తలేరు ప్రభావ వైరస్ బాధితుల మీద వీళ్ళ చేతులంచి నుంచి ప్రార్థించాలా వైరస్ వారిని విడిచిపోవాలా అటువంటి సాక్ష్యాలు ఇంతవరకు ఒక్కటి వినలేదు ప్రభు మాకు వినాలన్న ఆశ సహాపడమని ప్రార్థిస్తున్నా ఇక్కడున్న వారికి అందరికీ అటువంటి హీలింగ్ గిఫ్ట్స్ అనుగ్రహించండి ప్రార్థించినప్పుడు ఆ వైరస్ మనుషులు విడిచి వెళ్లిపోవాల్సిందే మీరు అది మాకు వాగ్దానం చేసి ఉన్నాడు రెండు మేము ప్రార్థిస్తున్నాం విజృంభించి విస్తరించి సేవ చేయబోతుండగా అటువంటి గిఫ్ట్స్ మాకు ఇప్పుడు అవసరం ప్రతి బ్రదర్ ప్రతి సిస్టర్ కి అనుంచి భోగముల గురించి కాకుండా ప్రభు పర్లోక రాజ్యానికి సంబంధించిన విషయాల పట్ల ఆసక్తి కలిగి మేము ముందు పోలాలని సేపడా ఇక్కడ చేయబడ్డ ప్రతి ప్రార్థనకి విజయం అనుగ్రహించండి ప్రతి అంశంకి విజయం అనుగ్రహించండి ఆ త్రాగుడు వేసం నుంచి కుటుంబికులకి విడుదల కల్పించండి శ్రీకృష్ణ ప్రభు అనారోగ్యాల నుంచి విడుదల కల్పించండి ఏ ఆహారం తినాలో జ్ఞానం అనుగ్రహించింది భయమార్దంగా వీళ్ళందరినీ నడిపించానైనా ఏసుక్రీస్ అదిస్తాం తండ్రి త్వరగా అపవాదే నష్టం మన ప్రభుత్వ కృప సమాధానం నడిపి మనందరికీ సదాకాలం తొడైన